ఈ మీద ప్రార్థన చేయని స్టార్టింగ్ పేరు చేసుకుందాం స్తోత్రం పరిశుద్ధ మహనత సరళత చిన్న దేవుడ ఏ విషయాన్ని వందరించడం జరుగుతుంది అయ్యాన్ని చిత్తానుసారంగా ఆయా మధ్యకాల సమయంలో ఆయన స్థుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాచరించడం జరుగుతుంది అయా కూడి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయినా ఆయా పేరు పేరున ఆశీర్వదించి ముట్టి కనుకరించడం జరుగుతుంది అయ్యాన్ని యొక్క కబంధ హస్తాల్లో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి నీకు వందన ఆచరించడం జరుగుతుంది ఆయా సజీవలి కులం ఉన్నామంటే నీ కృపాన్ని మాత్రమే ఏ శాయానికి వందనాచరించడం జరుగుతుంది ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయినా అయా ముఖ్యంగా పాటల ద్వారా మీరు మహింపొందిన జరుగుతాండి అయ్యి ఇప్పుడున్న భయంకరమైన సిచ్యువేషన్లో ఆయన కాపాడుతున్న విధానం బట్టి నీకు వందన చెల్లించిన జరుగుతుంది అయ్యా మరణ పడుకలలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనైతేనే జరుగుతుంది ఆయా బిడ్ల మీద చనిపోయే సిచువేషన్లో ఉన్న ప్రత్యేక బిడ్డను మీరు లేవనైతేనే జరుగుతుంది ఎందుకనగా మీరు మాత్రమే జీవనండి అయా గొప్పదేవుడు చేసి అన్ని వందన చెల్లించడం జరుగుతుంది ఆయా కోవిడ్తో చాలా మంది చనిపోతా ఉన్నట్లు జరుగుతాయండి ఆ ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనైతే జరుగుతుంది ఆ కుటుంబాన్ని మీరు ఆయా ముట్టి కనుకరించడం జరుగుతుంది అయ్యా ముఖ్యంగా ఆర్థికంగా కూడా సహాయకారంగా ఉండేలానే రూపంలో కనుక ఉండడం జరుగుతుంది అయ్యా తిండికి తిండి వేక కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నది జరుగుతుంది ఆ కుటుంబాలు కూడా మీరు కాపాడని జరుగుతుంది లేబనెత్తండి అయ్యా ముట్టి కనకరించండి ఆయన ఆయన గొప్ప దేవుడ వేసి అన్నికు వందన చెల్లిస్తున్న జరుగుతుంది అయా ఏ బిడ్డ నశించుకోవడం నీకు ఇష్టం లేదని జరుగుతుంది రక్షించే గొప్ప దేవుడు వేసి అందుకు వందనాలు చెల్లించిన చదువుతుంది అయా నీకు ఆకర్షించబడ్డందుకు అయా వందన వందనాలు చెల్లిస్తున్నది జరుగుతుంది అయ్యాను గొప్ప దేవుడ వేసి అన్ని వందన చేసిన మంచి దేవుడు ఆయన వేసే వందనాలు చెల్లించిన జరుగుతుంది ప్రత్యేక బిడ్డలు మీరు దీవించండి ఆశ్చర్యం నుంచి ముట్టి కనకరించండి హయా పాటల ద్వారా మీరు మహిం పొందండి వాక్యం మీరు మాతో మాట్లాడమని రేసుకేసి పరిశుద్ధమైన నామాలు అడుగుతున్నాం తండ్రి ఆమె ఊహించలేక నా వందనం ఊహించలేని మేలుడతు నింపి నాయే సయ్యా నీకే నా వందనం వర్ణించగలనా నీ కార్యము వివరించ నీ మేలుర వర్ణించగలనా నీ కార్య divarinchalana ni nilunam bhinchale nim merudatu nim bina nayesaiya nikuna vandanam meeditu na hrudayam kruti parachinavu క్షణ పాత్రనిచ్చి నిన్ను స్థుతింతును మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర నిన్ను స్థుతింతును ఇష్టలు దేవుడా నా రక్షక स्तुति पावनि नाम ममुनु इश्रेय देवडा नारक्षका स्तुति तुनुनी नाम ममुनु पूजिचलेनी नेरुला कोदिन्तिना आरेचैया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 నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధినాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని నింపినీకు నా వంద థ్యాంక్ యూ సిస్టర్ వెల్కమ్ బ్రదర్ థ్యాంక్ యూ ఇప్పుడు మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ మనకి వాక్యం చెప్తారు రవి బ్రదర్ వాక్యం చెప్పండి సూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మహోన్నతుడ తండ్రి మహిమా స్వరిప దేవ కృపమయడా నీకు అన్నానేసయ గొప్ప దేవ నినానీయుడు నిరంతరం ఏకరీతమైన దేవ మహాగణ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుధిర నీకే స్కృతులు శ్రోత అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం ఈ యుగంలో నీకే కడుగుని కాకహళ నా దేవ నా ప్రభా ఇక మధ్యకాల సమయంలో ప్రభా అయినా సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జులుగా నా తండ్రి నా దేవ ఈసయ ఈ క్షణానికి ప్రభావ మీకు కృపను అనుగరించినారు మీ సమయంలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగరించిన ఆయన నీకు వర్ణాలు ప్రభావ మీకు స్వరమైన ధన్యత మీరు మాకు ఇచ్చేందుక నీకు వర్ణాలు ప్రభావ ఆయన ఇక సమయంలో మీ వాక్యమే ధ్యానించబోతుందిగా ప్రభావ మీరు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అందరికీ వాక్యంలోని సత్యం నిగ్రహించలాగనా మా ఆత్మీనే తల్లిపడి ప్రభావ మీరు నూతన అభిషేకం దండి నా దేవనా ప్రభావ మా హృదయాల ప్రభావ మీ కొరకు చూస్తున్నాం ప్రభావ నా తన మా హృదయాలను తృప్తిపరచండి ప్రభావ మా ఆత్మనే తల్లిపండి మా చెవులను స్వస్థపరచండి అంతరంగ పురుషుని స్వస్థపచ్చని బలపర్చి ఈ సత్యాన్ని గ్రహించలాగన మీరే మాకు సహాయకులు నడిపించండి నా దేవ నా ప్రభా నీకు వర్ణాలి సయ్య మీరు ఆకడ దినాల్లో మేము వాక్యం చేత మేము బలపరచబడాలా మేము ప్రతి క్షణం మేము సిద్ధంగా ఉండాలా మీ మట్టుకు మీరు జాగ్రత్త పడి ఉండమన్నారు ప్రభావ ఆ దినం ఊరి వచ్చినట్టు అగస్మాత్వ కాబట్టి అలాంటి టైంలో మేము ఉంటుందిగా ప్రభావ మీ స్థిరంగా ప్రభావా ఈ సత్యాన్ని గ్రహించాలా ఓ ప్రభా నీకులు దీర్ఘంగా ప్రవా ఓపికతో సహనంతో ప్రభావ వాటిని మేము ప్రకటించలాగన మీకు కృప మీ ఆత్మ నడిపింపు మాకు ఇప్పుడు వాక్యం జ్ఞానించబోతున్నాను కాబట్టి మీరు మాత్రం మాట్లాడమని ఈసుక్రీస్తు పరిషద నామైన ప్రాధాన్యం తండ్రి ఆ మెయిన్ కలలియ రెండవ పత్రిక మొదటి పత్రిక అపూర్తన పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము మూడో అధ్యాయం మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఇక్కడ రాసింది తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల ఎందు ఒకరు పాలు పడి సహోదర ప్రేమ సహోదర ప్రేమ గల వారును కరుణా చితులను వినయ మనస్కులనై ఆశీర్వాదమునకు వారు మీరు పిలువబడితేరి గనక కీడునకు ప్రతి కీడైననో దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి చూడండి పేతుడు ఇక విషయము చెప్తున్నాడు చూడండి పేతుడు ఇక పత్రిక రాస్తున్నప్పుడు ఆయన దేవుని జ్ఞానం బట్టి ఆత్మ ఆయన అంగీకరించబడి గలతీ గలతీ సంఘానికి కప్పదోనియాకి ఆసియా ఆ దేశస్తులందరూ ఎవరైతే యాత్రికులుగా ఎవరైతే ఉన్నారో దేవుని బిడలు అందరికీ చెప్తుంది ఈ పత్రిక రాస్తాను ఆయన మొదటి వచ్చిన అధ్యయనం చూస్తే మనకు మొదటి వచ్చినా కనిపిస్తుంది మనకి కాబట్టి ఇలంతా ఎవరంట క్రైస్తవులు ఇస్రాయల్ అంటే దేవుని బిడలు కాబట్టి ఆ విషయం ఎందుకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ పరిస్థితులు ఆ రీతికి ఉన్నాయి కాబట్టి ఆయన ఆ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ ఉంది మీరందరూ ఏక మనసు ఫలై అక్కడ కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం ఎట్లా ఉండాలి అనేది పేతురు మనకు ఆ విషయం చూపిస్తున్నాడు ఏ రీతిగా అన్నప్పుడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలో మనం అపుస్తుల కార్యంలో మనం చూస్తాం మనం క్రైస్తవులు ఎట్లా దేవుని బిడలు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి ఆహోణమైన తర్వాత నేను తండ్రి నుంచి వచ్చే ఆ వాగ్దానాన్ని మీరు పొందు వరకు ఎరుసల నుంచి ఎరుస నుంచి మీరు వెళ్ళొద్దు బయటికి ఇక్కడే ఉండండి మేము మీకు వాగ్దానం చేసినా మీ ఆదరణ ఖర్త మీ పంపిస్తానని యేశప్రభు చెప్తాడు అక్కడ కాబట్టి వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు మీరు కనిపెట్టడని ఆయన చెప్తాడు యేసు ప్రభు ఆ తర్వాత వాళ్ళు ఎరుశుల ఉండి ఉన్నప్పుడు వాళ్ళంతా కిందంతా పక్క పండగ చేస్తుంటే మనకు తెలుసు ఆ విషయాలు కాబట్టి వాళ్ళు పైకి పోయినప్పుడు దర్శనాత్మ అవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళందరూ నాలుగో అధ్యాయానికి వచ్చే వారికి అపోస్తులు కాదు వాళ్ళంతా ఏక హృదయం కలిగి ఏక ఒకటే మనసు కలిగి ఒకటే ఆత్మలు కలిగి వాళ్ళ మీద ఉంది ఆ రోజుల్లో కాబట్టి ఒకటే మనసు కలిగి ఉన్నారు వాళ్ళు ఇది నాది ఇది నీది అని చెప్పడానికి లేదన్నట్టు అంతగా వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారు అందులో అపోస్తున్న పేతులు కూడా ఉండడు అక్కడ కాబట్టి ఆ పేతురు చెప్తున్నా అక్కడ అంటే అది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులు మనం చూసినప్పుడు ఎక్కడుంటుంది సహోదర ప్రేమ ఎక్కడ జనిపించదన్నట్టు ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకున్నారు లోకం అంతా అదే రీతిలోనే ఉంది హాస్పిటల్లో ఎంత కానీ అంత అంటే ఏ స్టోర్ కదా ఇవన్నీ జరుగుతాయని కాబట్టి ఇప్పుడు మన మనం ఎందుకు ఆ వాక్యం మనం జ్ఞాపకం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ సహోదర ప్రేమ అనేది సంఘాల్లో ఉండదు సంఘాల్లో ఉండదు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు గొర్రెలు వాళ్ళు మన సంఘానికి వస్తుంది ఇప్పుడు సంఘాలు రావట్లేదు కదా జూమ్ కాల్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు ఆ రీతిగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కానీ అది ఎంతవరకు వాళ్ళకి ఆత్మీయ ఉపశమనం కల్పిస్తుందో తెలియదు మొన్న జూమ్ కాల్ తో చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఆ పాషతోని మా ఇంట్లో వాళ్ళు ఇన్ఫెక్ట్ అయింది అని చెప్పి కొన్ని వందల మంది ఉన్నారు ఆ జూమ్ కాల్స్ లో వాళ్ళందరూ ప్రతి కుటుంబంలో అదే ప్రాబ్లం ఉంది చాలా బాధ అనిపించింది చూడండి ఎందుకన్నప్పుడు చూడండి వాళ్ళు ఆ రీతిగా చూపిస్తున్నారు ఆ రీతిగానే కానీ అసలైన ప్రేమది ఏంది అసలైన ప్రేమ క్రీస్తు ప్రేమ కదా క్రీస్తు ప్రేమ ఏంది అన్నప్పుడు వాళ్ళు అది చూపించలేకపోయినారు ఆ క్రీస్తు ప్రేమ ఏంది అనేది వాళ్ళు దాన్ని రుచి చూపించలేకపోయినారు వాళ్ళకి ఆ విధానాలు రుచి చూపించలేకపోయినారు ఎందుకంటే మామూలుగా ఆదివారం సంఘానికి వచ్చి వాక్యం చెప్పి వాక్యం విని తర్వాత ఆ కానుకలు సమర్పించి వెళ్ళిపోతున్నారు స్వాన్సర్ చేస్తున్నారు అవన్నీ చేస్తున్నారు అవి గురించి మనం మాట్లాడుతున్నాం కానీ అవన్నీ పోంగా వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే అసలైన విధానం వాళ్ళు చెప్పలేదు చూడండి అది చాలా బాధనిపిస్తానట్టు కాబట్టి అందుకే గొర్రెలు కాపరి గొర్రెలకు తన ప్రాణం పెడతాడు అని మనం ప్రభు చెప్తారు కదా కాబట్టి మంచికి కాపరి తన గొ ప్రాణం పెడతాడు కాబట్టి ప్రాణం పెట్టమంటే ఆయన ప్రాణం పెట్టింది మన కొరకు మనం కూడా ప్రీతి మన యోహన్ రాసిన పత్రికలో చూస్తాం మనం కూడా మన సహోదరుల నిమిత్తం మనం కూడా మనం ప్రాణం పెట్టే బద్దులు నీ ప్రాణం నాకెందుకు నీ ప్రాణం నాకు అవసరం లేదు కదా నేను నీకెందు నా కోసం నీ ఎందుకు ప్రాణం పెట్టాలా ఆయన పెట్టేసిన ప్రాణం కానీ ఆయన చెప్పిన ఏంది సహోదర ప్రేమ విషయంలో నీ మనం కూడా ప్రాణం పెట్టే బద్దులమైన అంటే అది ఎట్లా అర్థం చేసుకుంటాం మనం కాబట్టి నీ నీ ప్రాణముకు తీపిగా ఏది నీ ప్రాణము ఏ దేని ఆశిస్తుందో అది నువ్వు వాళ్ళకి ఇవ్వాలా నీ ప్రాణం దేని ఆశిస్తుంది నీ ప్రభు నాశిస్తుంది నీ ప్రభు మీద నువ్వు ధ్యానం పెట్టుకున్నావు కాబట్టి అది వాళ్ళకి ఇవ్వాలా చూడండి మనం ప్రాణం అడుగుతలేదు దేవుడు నీ ప్రాణం ఆయన తీసుకుంటే నువ్వేం సేవ చేస్తూ చేయలేం కదా కాబట్టి అది కాదు ఆయన కావాల్సింది నువ్వు దేనికోసం అంతగా తప్పిస్తాను అది నువ్వు త్యాగం చేసుకోవాలా అందుకే యేసు ప్రభు యన్స్ వార్త పదిహేడో అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట చెప్తాడు ఈ వాక్యం నాకు చాలా ఈ వాక్యం చదివినప్పుల్లా ఎక్కర్లేని ఆనందం నాకు ఎంత ఎంత మంచి వాక్యం పదిహేడో అధ్యాయంలో ఉంది ఇక్కడ చూడండి యేసు ప్రభు చెప్తారు శిష్యులతోని చూడండి ఏముంది అక్కడ పలహార వచ్చినంలో నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు కాబట్టి మనం లోక సంబంధులు కాదు మనం మనం దేవుని సంబంధులం అని ఇక్కడ వాక్యం చేస్తుంది సత్యం అన్నది వారిని ప్రతిష్ట చేయం వారిని ప్రతిష్ట చేయమనడు కాబట్టి సత్యంలో ప్రతిష్ట చేయటం అనేది ఉంది ప్రతిష్ఠించడం అంటే ఏదన్నా నిలబెట్ట సత్యము ఒక గజస్తంభం అంటారు చూసినవా ఊళ్ళల్లో పెద్ద స్తంభం అది ప్రతిష్ట అంటే నిలబెట్టడం అన్న నిలబెట్టడం సత్యంలో నిలబెట్టడం అది ప్రతిష్ఠించడం అంటే కాబట్టి ఏసు ఏసు ప్రభుకు ప్రార్థన ఏ రీతిగా ఉంది మన ప్రభు ఒక ప్రార్థన అన్నప్పుడు సత్యంలో వారిని ప్రతిష్ట చేయము అని ఉంది ఏంట నీ వాక్యమే సత్యము కాబట్టి సత్యంలో వాళ్ళని ప్రతిష్ఠింప చేయలేదు వాళ్ళు చూడండి ఎందుకు చేయలేదో మనం చూస్తున్న వాక్యం చూడండి దానివల్ల ఏం జరిగింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల సత్యం అందు వారిని ప్రతిష్ట నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమును పంపిన ప్రకారం నేను వారిని లోకములకు పంపితిని వారును సత్యం ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్టుకొని ఇది ముఖ్యమైన వాక్యం పంతొమ్మిదో విషయంలో వారు నువ్వు సత్యం ముందు ప్రతిష్ట చేయబడినట్లు అంటే వారు సత్యంలో ఉండాలని వారి కొరకై నన్ను ప్రతిష్ట చేయించుకొని అంటే నన్ను నేనే త్యాగం చేసుకుంటున్నా అని చెప్తున్నా ఎంత తేటగా చెప్తుంది చూడండి ప్రభు కాబట్టి అలాంటి త్యాగపూరితమైన సేవ మనం చేయాలా అని ఈ వాక్యం మనం హెచ్చరిస్తుంది కాబట్టి అట్లా మన జీవితాలు మనం మార్చుకుంటున్నాం తయారు చేసుకుంటున్నాం మన జీవితాలు ఆ రీతిగా ఒకప్పుడు మన జీవితాలు ఇట్లా లేవు కాబట్టి మనం తయారు చేసుకుంటున్నాం కానీ మన ప్రభు హృదయం ఎట్లుందో మన హృదయం కూడా అట్లనే అని ఇక్కడ పేతుడు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మళ్ళా తిరిగి మన ప్రభు అది జ్ఞాపకం చేస్తాం చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ వాక్యం వారు సత్యం ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠించ చేసుకొని చూస్తుంటే నన్ను నేనే త్యాగం చేసుకుంటున్నా వాళ్ళ కోసం చూడండి త్యాగవృతమైన సేవ తన తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదనడు చూడండి ఎంబడించకపోతే నువ్వు పాత్రుడు కావన్నట్టు కాబట్టి నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా కానీ నువ్వు నాకు పాత్రడు కాదంటాడు ఈ లోకంలో దేన్ని ప్రేమించినా సరే యేసు కంటే ఎక్కువ నువ్వు నాకు పాత్రడు కాదంటాడు కాబట్టి నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొని అన్నాడు ఇక్కడ అదే చెప్తుంది వాక్యం ఆయన ఆయన కొరకు మనము ప్రాణం పోగొట్టుకోవటం అంటే ఏంటి నీ ప్రాణం పోవటం అంటే ఏంటి అర్థం చేసుకోవాలి మనం అంటే మరణం అదనంతగా నీ జీవితం సమర్పించుకోవాలా ఈ యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క ప్రార్థన ప్రకారం ఎందుకంటే అంత భయంకమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఏ రీతిగా ఆయన సువార్త ప్రకటించాలా కాబట్టి ఈ టైంలో ఏ రీతిగా ఉన్న పరిస్థితులు ఈ టైంలో ఆ ప్రొఫెషనల్ ఎట్లా నెరవేరుతున్నాయి ఆ టైంలో ఇప్పుడు ఎట్లా ఉన్న అన్ని మనం చూస్తున్నాం కానీ ప్రభు ఆ విషయం మనతో బలపరుస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఇది చాలా ఆశ్చర్యకరణ విషయం కానీ ఇక్కడ చూడండి మనం చూసినప్పుడు వారును తండ్రి వారు సత్యం అందు ప్రశిష్ట వారి కొరకే నన్ను ప్రతిష్ఠించుకొని మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మినట్లు తండ్రి నా ఎందు నీవును నీ ఎందు నేను ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ధ్యానిస్తే ఏసుకోవ చెప్తున్న మాట ఏంటి తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నాగల ఉన్నలాగునా తర్వాత నా ఎందు నీవును నీ ఎందు నేను ఉన్నలాగున్నా అంటే మేము ఇట్లా ఉన్నాము తర్వాత వారు మన ఎందు ఏకమై ఉండవల్లనని అంటే వాళ్ళంటే ఎవరు శిష్యుల గురించి మాట్లాడుతున్నారు అక్కడ వారి కొరకు మాత్రము ప్రార్థన చేయట్లేను ప్రార్థించట్లేదు అంటే వాళ్ళ కోసం ప్రార్థించలేదు కానీ వీళ్ళ కోసం చేయకుండా మరి ఎవరి కోసం ప్రార్థన చేస్తాను ఆయన ఏ ప్రభు చూడండి ప్రార్థన ఎట్లా ఉంది మన ప్రభువుకు ప్రార్థన ఎట్లా ఉంది నేను వారి కొరకు నేను ప్రార్థన చేయట్లే అంటే వారి కోసం ప్రార్థన చేయట్లేదు వారి వాక్యము నా ఎందు వారి వలన నా ఎందు విశ్వాసం ఉంచి వారు చూడండి ఎప్పుడైతే మనం దేవుని శువార్త ప్రకటిస్తామో మన మన శువార్త వలన విశ్వాసం ఉంచి వారు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాడు చూడండి ఆయన ప్రార్థన ఎట్లుంది భవిష్యత్తు గురించి మన గురించి కూడా ప్రార్థన చేసింది ఈ వాక్యం ప్రకారంగా చూడండి అంటే రాబోయే దినాల్లో సర్వసృష్టికి ముందే ప్రార్థన చేసింది ఆయన అందరికొరకు ప్రార్థన చేసింది ఇప్పుడు మనం పోయి సువార్త ప్రకటించినాం కదా ప్రకటిస్తే మనం దేవుడు వాక్యం విన్నప్పుడు వాళ్ళు ఎంతో మంది విశ్వాసం పెడతారు కదా కాబట్టి వాళ్ళ కోసం కూడా ఎంతో ప్రార్థన చేసిందంటే ఈ వాక్యం ప్రకారంగా చూడండి ఆయన ఎట్లా ఎలాంటి దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అయినా ఆయన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది అనేది మనకి అర్థం చేసుకోవాలా అంటే వాళ్ళ కోసం అంటే మనం ఒకసారి నువ్వు నేను ఏకమ వరకు నన్ను నేను విడవనన్న ఒక చెప్పి మనం పాట పాడుతూ ఆనందిస్తూ ఉంటాం కాబట్టి ఆయన విడిచిపెట్టమని ఇప్పుడు కానీ ఆయన చేసే ప్రార్థన నీ కోసం కాదు తర్వాత మన రక్షణ బంధులు వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తానంట చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే చాలా మంది మనం చూసినప్పుడు నేను ఎట్లా తెలుసుకున్నా తెలుసుకున్నానంటే అప్పులు పౌలు తన సేవ జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేసింది ఎన్నో దేశాలు మూడు మైళ్ళు నాలుగు మైళ్ళు ప్రయాణాలు చేసి ఓడలో ప్రయాణం చేసి సముద్రాల మీద దిగ ఎంతో సువార్త ప్రకటించింది ఆయన కానీ జీవితం అయిపోయింది దానికి తర్వాత ఆయన తిరిగిన తర్వాత మళ్ళీ ఆయనతో దేవుడు ప్రేరేపణిస్తే ఎక్కడైతే ఏ ప్రాంతంలోకి అయితే ఆయన వెళ్ళి సువార్త ప్రకటించిందో వాటన్నింటిని మళ్ళా సెకండ్ టైం దర్శించుకుంటూ వచ్చేవరికి ఆయన కాలం అన్నట్టు సో అంటే విడిచిపెట్టలేదు ఆయన ఒకసారి ప్రకటించినప్పుడు వాళ్ళని విడిచిపెట్టలేదు ఆయన ప్రతి రోజు ప్రతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ఆయన ఆ రీతిగా ప్రార్థించింది అంటే ఇక్కడ యేసు ప్రభు చేసిన విధానము పౌలు అక్కడ పాటించింది అక్కడ అంటే పౌలు వాక్యం చెప్పి వదిలిపెడతలేదు వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసిండు ఇంకా వాళ్ళ సేవలో ఉన్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసింది పౌలు అంటే ఏసు ప్రభు పౌలు అంటారు కదా నేను క్రీస్తుని పోయి నడుచుకుంటే మీరు నన్ను పోయి పౌలు ఎందుకు చెప్పినంత ధైర్యం అన్నప్పుడు అది చేసిందైన విధానం కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అట్లా తయారు కావాలా కాబట్టి మనం దినదినం మన సంపూర్తిగా ఆత్మలో పరిపక్నం చెందుతూనే ఉండాలా ప్రతి దినం ఒక్కొక్క స్టెప్ ఒక్క స్టెప్ మనం పోతూనే ఉండాలా కాబట్టి మనం ఏ ఏ స్థితిలో ఉన్నా కానీ మనం ప్రయాసపడి ముందుకు పోవాలా అనే విషయం అక్కడ ఉంది కాబట్టి సత్యంలో ప్రతిష్టంతో చేయటం అన్నప్పుడు వాక్యంలో కాబట్టి వాక్యంలో ప్రతిష్ఠింపజేయకపోతే వాక్యంలో మనం కట్టబ కట్టబడకపోతే మన మనం స్థిరంగా ఉండలేము అనే విషయము అక్కడ ఉంది దాని వల్ల ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తాం వాక్యం చూడండి దానివల్ల ఏం జరుగుతున్నప్పుడు ఒక సమరేడు గురించి మనం చూస్తాం ఇక్కడ ఈ వాక్యం మనకు అందరు తెలిసిందే కాబట్టి లూకాసు వార్త ఆ లూకాసు వార్త అధ్యాయము ఇక్కడ ఒక విషయము ఇక్కడ రాయబడుతుంది వాక్యం పదవ అధ్యాయము దానికి ముందు విలాప వాక్యాలు రెండో అధ్యాయం చూద్దాం అది అట్లనే పెట్టుకోండి విలాప వాక్యాలు రెండో అధ్యాయము పదకొండో వచనంలో నుంచి మనం చూస్తే ఈ వాక్యం మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏ రీతి ఎందుకు ఆ రీతిగా వాళ్ళు చేయలేకపోయినారు వాళ్ళు ఆ రీతిగా అన్నప్పుడు విలాప వాక్యాల్లో ఇర్మిల తర్వాత ఉంటుంది రెండో అధ్యాయం పదకొండో వచనంలో నా జనులకు నా జనుల కుమారికి కలిగిన నాశనము నేను చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించు చూడండి ఇరిమియా ప్రవక్త ఇది ఎప్పుడు రాసినట్టు ఈ పుస్తకమైన ఆ నెక ద్రేజరు బబులోని రాజు వచ్చి ఆ యొక్క అనేవాడు ఆ సైన్యాధిపతి ఇస్రాల్ ప్రజలను బానిసలుగా తీసుకోబోతున్నాడు అక్కడ డెబ్బై సంవత్సరాలు మీరు బానిసలుగా ఉండాలని చెప్పి ఇరిమియా ప్రవసిస్తాడు అక్కడ కాబట్టి ఆ డెబ్బై సంవత్సరాలు హరిమియా చెప్తారు మీరు ఎవరు కూడా ఎదురు జరగొద్దు మీరు అట్లనే బానిసలుగా మీరు వెళ్ళిపోండి మళ్ళా తర్వాత దేవుడి మీరు ఎక్కడికైతే వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు తీసుకొస్తారని చెప్పి ఇరిమియా ప్రవసిస్తే వాళ్ళు ఏం చేశారు అంటే తిరుగుబాటు అని చేసి కొంతమంది చనిపోయింది చంపేసిన కొంతమంది బానిసలుగా వెళ్ళిపోయినారు వాళ్ళు ఎవరైతే బానిసలుగా వెళ్ళిపోయింద్రో వాళ్ళు బతికినారు మిగతా వాళ్ళంతా ఎదురు తిరిగిన వాళ్ళంతా చనిపోయినారు కాబట్టి బీదలు ఉన్న వాళ్ళు ఆ ద్రాక్ష తోటలో ఉన్న వాళ్ళంతా తోటలో పనిచేసే వాళ్ళు చూస్తాం మనం ఇరవై యాభై అధ్యాయంలో నలభై అధ్యాయంలో చూస్తాం మనం అవన్నీ ఆ టైంలో ఆయన రాసుకోండి ఎంతో యోచిస్తూ విలాపంతో రాస్తుండే అక్కడ ఈయన ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు వినలేదు దేవుని మాట మీరు తిరుగుబడతానని చేసినారు ఎన్నో దేవుడు మాట్లాడిడు అయినా కానీ మీరు వినలేదు మీరు విగ్రహాలు చేసుకున్నారు అబద్ధ ప్రవక్తులు మాటలు విన్నారు మీరు జీవం గల దేవుని వాకం మీద తృణీకరించినారు మీరు కాబట్టి ఇప్పుడైనా మీరు జ్ఞానం తెచ్చుకోలేని ఎన్ని సార్లు హిర్మ్యా హెచ్చరించినా కానీ వాళ్ళు వినలే తిరుగుబడితనం చేసినట్టు బహాటంగా కాబట్టి శ్రమల పాలు కావాల్సి వచ్చిన బానిసత్వంగా పోవలసి వాళ్ళు కాబట్టి ఆ డెబ్బై సంవత్సరాలు ఆ ప్రవచనం నెరవేరే టైంకి ధాన్యలు ప్రార్థన చేస్తారు ధాన్యులు గణం తొమ్మిద అధ్యం చూస్తూ మనకు అర్థమవుతుంది హిర్మ రచించిన హిమ్యా గణం చదువుతాం ధాన్యాల భక్తుడు ఆ డెబ్బై సంవత్సరాలు అది రిలీజ్ అయిపోతుంది కదా అని అప్పుడు ఆయన కట్టుకొని ఉపాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మనుషులు నిర్భరం చేసుకున్న అక్కడ కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఉన్నప్పుడు మన మనసు అట్లా వాక్యంలో ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు మన మన నిర్భరం చేసుకోవాలి అక్కడ మన మనసు స్థిరపరచుకోవాలా దాన్ని ప్రతిష్టంచుకోవాలా మనం ప్రార్థనలో కూర్చున్న అంటే మీ మనసు అక్కడ ఇక్కడ పోవడానికి వీలదు సంపూర్ణంగా ఆయన ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దూత వచ్చి మాట్లాడతాడు భవిష్యత్తు ఏం జరగబో తి బయలుపెట్టబడతా ఉంటాయి ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ఇరిమియా ఎంత ప్రార్థన చేసిన ఎంత చేసినా గానీ ఒక దశలో మనం చూసిన వాక్యం ప్రార్థన చేయలేడు ఈ ప్రజల నిమిత్త నువ్వు ప్రార్థన చేయక ఇరిమయా నువ్వు చేసినా విననన్నాడు అంటే చూడండి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నప్పుడు ఆయన ఎందుకు అంటే మనం అర్థం చేయకుండా వాళ్ళు ఎంతగా తిరుగుబడతానని అయినాగా ఏడిస్తూ ప్రార్థన చేస్తే ఈ వాక్యాలు రాసింది ఆయన అయితే ఇక్కడ ఏం జరుగుతుంది నా కన్నులు కన్నీటి చేత క్షీణించుతున్నాయి అంటే అంతగా ఏడ్చిండన్నట్టు కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే ఆ నీళ్లు గారి కారి కారి కళ్ళల్లో ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆయన అంత భయంకరంగా ఆ కళ్ళు కూడా క్షీణించుకోని అంట అంత భయంకరంగా ఏడ్చిండు ఇస్తాల కళ్ళు గురించి ఎందుకు నా ప్రజలు నా మాట వినదండి ఆయన ఎంతగా బాధపడి ఎంతగా దేవుడు హెచ్చరించిన కానీ వాళ్ళు వినలే తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు నా అంతరంగములోబిల్లుచున్నది నా కాలేజీ నేల మీద ఒలుకు చెన్నది అంటే చూడండి ఆయన బాధ ఆయన వేదన ఎట్లా ఉంది అన్నప్పుడు ఒక ప్రవక్త ఇంత వేదన బట్టు మనం ఎక్కడ చూడడం చాలా మంది ప్రవక్తులు కష్టతరమైన సేవ చేసిన వాళ్ళు కానీ ఈయన ఎంత భయంకరంగా ఈయన హృదయం ఎట్లా అది ఆయన హృదయమే ఆయన అంత భయంకరంగా ఉంది అంటే అంతగా ఆయన బాధపడుతున్నట్టు చూడండి శిశువులు సంటి పట్టణపు వీధుల్లో మూర్చి ఆహారం లేదు అంటే మొత్తం చూడ మనం ఒకసారి ఊహించుకుంటే వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు బాణిత్వంలో తీసుకెళ్ళారు అంత భయంకరంగా పోతూ ఉంటే ఇదిగా ఏడ్చుకుంటూ విలాప వాక్యాలు రాస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది ఆయన ఎంత కృప చూపించినా కానీ తిరుగుబడితనం చేస్తే దాని పరిమాణం ఖచ్చితంగా అనుభవించవు కానీ దేవుడు ఆయన ప్రవక్తను పెడుతున్నాడు మధ్యలో కాబట్టి మనం ఆయన మాట విన్నప్పుడే మనం ఆయన వాక్యంలో మనం ఆయన సత్యంలో స్థిరపరచబడితేనే మనం కాపాడబడతాం అనే విషయంలో చూస్తాడు కాబట్టి తర్వాత ఏం జరిగిందన్నప్పుడు చూడండి గాయం అందిన వారై పట్టణపు వీధిలో మూచిల్లెదురు తల్లులు రొమ్ము ఆనుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ పిల్లలు అడుగుచు ప్రాణము విడిచెదరు ఇది యుగ సంవత్సరం జరుగుతుంది గొప్ప జనం అంతా అంతా భయంకరంగా ద్రాక్షరసం చిన్న పిల్లలు తల్లులో ఒడిలో కూర్చొని అన్నము ద్రాక్షరసం చెప్పి ఆ అరుస్తూ ఏడుస్తూ వాళ్ళ చనిపోతున్నారు వాళ్ళు మూచి ప్రాణం విడిచిపెడుతున్నారు తల్లి ఏం చేస్తుంది పిల్లలు ఆ రీతిగా ఉన్నప్పుడు తల్లి క్రైస్తతో సంఘానికి సాధుషము తల్లి పిల్లలకి అన్నము ఆ ఆహారం ఇవ్వలేకపోతుంది అందుకే పిల్లలు అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడుంది ఏముంది అక్కడ గాయండిన వారి పైన వచ్చినంలో పట్టణపు వీధులలో తల్లు రొమ్ము ఆనుకొని చూడ తల్లులు రొమ్ము ఆనుకొని అన్నము ద్రాక్ష ఏది అని తమ పిల్లలు తల్లులను అడుగుచు తమ తల్లును అడుగుచు ఎవరు అడుగుతున్నారు పిల్లలు అడుగుతున్నారు పలులను అడుగుచి ప్రాణం విడిచెదరు ప్రాణం పోగొట్టుకుంటున్నారు క్రైస్తవ సంఘము తల్లితో పోల్చబడింది మనకు తెలుసు కానీ పిల్లలు దేవుని బిడలకి సాదృష్యం కదా సంఘానికి ప్రతినిధిగా దేవుడు పెట్టినప్పుడు ఆ పిల్లలకి ఆహారం ఇవ్వలేక ద్రాక్షరసం ఏదమ్మా నీళ్ళు అన్నం చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆత్మీయంగా అన్నం అని చెప్తున్న తర్వాత ద్రాక్షరసం అని కాబట్టి రెండు విధాలు మనకు తెలుస్తుంది ఏంది అనేది ఈ సత్యం మనకు మనకు అర్థమైపోతుంది కానీ ఏది అని చెప్పి వాళ్ళ ప్రాణాన్ని విడిచిపెడుతున్నారు ఈ రోజు కూడా అదే జరుగుతుంది ఆయన జీవము పొందుకోలేకపోతే ఆయన ఆయన సమృద్ధిగా తన జీవాన్ని ఇస్తానండి ప్రభుత్వ సరండి దీనికి అంతటి కారకులు ఎవరు దీని ఎవరు దీనికి అంతటి కారకులు ఇందాక మనం చూసిన వాక్యం ప్రకారంగా ఎవరు దీనికి అంతటి కారణం కింద ఉంది ఒక వాక్యం చూడండి ఆయన ఎంతగా వేదన పడుతుండో ఆ తల్లులు ఏం చేస్తుంది రైతు సంఘం ఏం చేస్తుంది ఈ రోజు ఈ రోజు ఆ రీతిగా లేడు వాళ్ళు కాబట్టి అందుకే ఎంతో మంది వాళ్ళు కాలాలు ముగించుకుంటున్నారు ఎందుకు వాళ్ళకి సంపూర్ణమైన సత్యంలో ప్రతిష్ఠింపజేయలే వాళ్ళ సంఘము త్యాగం చేసుకొని వాళ్ళందరినీ సత్యంలో నిలబెట్టుకోలే ఆయన వాక్యం ఆయన సత్యంలో నిలబెట్టుకోలేని వాళ్ళు సమర్పించుకోలేదు దేవుని బిడ అందుకు వాళ్ళు ఆ రీతిగా వాళ్ళు తెలియక ఆ రీతిగా తయారవుతున్నారు చూడండి కాబట్టి పద పదమూడవ చరణంలో కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించును ఎన్నోసార్లు దేవుడు హెచ్చరించండు కానీ వినలే చూడండి దేనితో నిన్ను సాటి చేయగలను నేను నిన్ను సాటి చేయాలా దేనితో నిన్ను పోల్చాలా అన్నప్పుడు మనం చూస్తాం పరలోక రాజ్యం దేనితో పోల్చబడిందని మనం చూస్తాం ఎన్నో ఉపమానాలు మనం చూస్తాం కానీ ఎన్నో విధానాలు చూస్తాం మన అక్కడ కానీ శ్రీయోని కుమారి కన్యక నిన్ను ఓదార్చకు నీ దేనితో నిన్ను పోల్చదును అంటే ఎట్లా నేను ఓదార్చాలా ఎట్లా నేను సాటి చేయగల ఎట్లా నేను బాధ చూడాలని చెప్తున్నా అక్కడ నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవారు ఎవరు ఏసు ప్రభుత్వ అప్ప ఎవరు కూడా స్వస్థపరచలేరు నీ గాయం ఎట్లుందంట సముద్రం ఎవరైనా కొలత సముద్రం కొలిసిన వాళ్ళు ఎంతవరకు భూమి మీద ఎవరు లేరు ఎంత లోతుగా అనుకున్నారేమో నాకైతే తెలియదు కానీ కానీ లోతు కూడా ఎవరు అనుకోలే కానీ ఇంత పరిమాణం ఉండదని చెప్తారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు ఇక్కడ ఉంది ఇక్కడ ఏం చెప్తా నీ చూడండి నీ నాశనము నీకు కలిగిన నాశనం అంటే సముద్రం అంత గొప్పదంట నేను స్వస్థ పరచగల వాళ్ళు ఎవరు కూడా స్వస్థ పరచ లేరు నా ఎందుకు స్వచ్ఛత కలగలేకపోతుందని చెప్పి చెప్తారు అక్కడ ఎందుకు స్వచ్ఛత కలగలేకపోతుందంటే వాళ్ళు తిరుగుబడతానం చేస్తున్నారు వాళ్ళు ఇంకా చూడండి ఒక నిన్న స్వరాజ్య ద్వారా జ్ఞాపకం చేసిండు నాకు ఎంత మంచిగా అనిపించింది వాకింగ్ చివరి పద్దెనిమిది అధ్యయం ఆ పద్దెనిమిది అధ్యాయం చివరి వచ్చినంలో ఎందుకు మనకు స్వచ్ఛత కలగట్లేదు అన్నప్పుడు అక్కడ ఉంది వాకింగ్ నాకు అదే దేవుడు ప్రేరేపణ ఇచ్చిండు చూడండి పద్దెనిమిది చివరి భాగాలు ఏముంది అక్కడ ఈరోజు చదువుతారా మత శువార్త పద్దెనిమిది అధ్యయం చివరి చివరి భాగం చివరి వచ్చినంలో మీలో ప్రతి వాడును తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోక తండ్రి ఆ పరకారమే మీ ఎడల చేయన చూడండి మీలో ప్రతి తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమించాలంట చూడండి క్షమించమని చెప్తే సరిపోదు కదా ఒక దశలో ప్రభు ఏం చెప్పిండు నీ శత్రులు ప్రేమించమనడు నీ సహోదరు దేశించే వాళ్ళు క్షమించమనడు ఇక్కడ ఏం చెప్తున్నాంటే హృదయపూర్వకంగా క్షమించమంటున్నాడు అంటే క్షమించడం వేరు హృదయపూర్వకంగా క్షమించడం వేరు రెండు విధాలు అక్కడ చూపిస్తుంది అక్కడ అంటే హృదయపూర్వకంగా నీ మనస్ఫూర్తిగా క్షమించాలా కొంతమంది సారీ అని చెప్పి వెళ్ళిపోతారు కానీ ఉంటది అట్లనే కానీ హృదయపూర్వకంగా క్షమాపణ అనేది లేదు మనుషులకు లేదన్నట్టు తర్వాత ఆ రీతిగా లేకపోతే ఏం చెప్తున్నారంటే హృదయపూర్వకంగా క్షమించిన క్షమింపని ఎడల నా ఏముంది అక్కడ నా పర పరలోకి ఆ ప్రకారం ఈడలో చేయను నేను అంటే తండ్రి కూడా క్షమించడంట నువ్వు హృదయపూర్వకంగా క్షమించకపోతే నిన్ను కూడా ఆయన హృదయపూర్వకంగా క్షమించడు అని చెప్తుంది అక్కడ వాక్యం అంటే మనం క్షమించడం అనుకుంటున్నా కానీ హృదయపూర్వకంగా క్షమాపణ లేదన్నట్టు వీళ్ళకి లేదు క్షమాపణ హృదయపూర్వకంగా దేవుని సేవిస్తే లేదన్నట్టు అందుకు వాళ్ళకి శ్రమల పాలవుతున్నారు క్షమించాలి మనం హృదయపూర్వకంగా క్షమిస్తేనే మనకు స్వస్థత వస్తుంది ఎందుకంటే మన హృదయంలో ఎలాంటి విధానం లేదు నేను చెప్పిన వాక్యం ప్రకారం మనం ఆ ఉగ్రత పాలుటవుడు మనం తీసుకోలే పరిశుద్ధుల ఒకటికి ఆయన పిలిచింది కానీ ఉగ్రత పాలుటికాని బెలవలే మనల్ని కాబట్టి ఆయన పరిశుద్ధులు గుంపులో ఉండాలా అనే విషయం చెప్తుంది హృదయపూర్వకంగా మనం క్షమించాలా ఎవరైనా సరే మనం ఏదో అట్లా అది ఎట్లా తెలుస్తా హృదయపూర్వకంగా క్షమించడం అది క్రియ నువ్వు క్షమించటం కానీ హృదయపూర్వకంగా క్షమించడం అంటే దాన్ని అర్థం ఎట్లా చేసుకోవాలంటే నువ్వు క్రియ చూపించాలా నీవు క్షమించినా అంటే సరిపోతుంది నాకు విశ్వాసం ఉంది అని చెప్తే సరిపోతుంది ఆ విశ్వాసం ఎట్లా ఉండాలా క్రియల రూపకంగా దాన్ని నువ్వు రుజువుపరచాలా ఆ రీతికి రుజుపరిస్తేనే నువ్వు విశ్వాసం ఉన్నట్టు అంటే విశ్వాసాన్ని నువ్వు చేసినట్టు ఇది కూడా అంతే నువ్వు క్షమించినవంటే నీ హృదయపూర్వకంగా క్షమించిన అంటే నువ్వు క్రియ చూపించాలా వాడికి ఏదో మేలు చేయాలా నేను నువ్వు హృదయపూర్వకంగా క్షమించిన నువ్వు అనుకుంటున్నావు కానీ వాడికి వాళ్ళకి అర్థం కావాలంటే మనం ఏం చేయాలి క్రియ చేయాలా ఇప్పుడు గొప్ప జనానికి మనం చేయాల్సింది మనం వాళ్ళు ఎందుకంటే ఆయన వాళ్ళు ఆ రీతికి లేరు కానీ ఆయన ప్రేమను క్షమాపణ రూపంలో ప్రేమ రూపకంగా మనం మనం చూపిస్తున్నాం ఆయన ప్రేమను మనం వాళ్ళ ఆ రీతిగా ఎందుకంటే వాళ్ళ ప్రేమను మర్చిపోయినారు వాళ్ళు కోపము దేశము ఒకరి మీద ఒకరు అట్లాగే చెప్పుకుంటూ ఉంటారు అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి దేవుడు మనకు అలాంటి అమూల్యమైన ప్రేమ మన హృదయంలో పెట్టిండు పరిశురాత్మ రూపంగా కాబట్టి మనం ఎంత గొప్ప ధనిలో కాబట్టి హృదయపూర్వకంగా క్షమించాలా అనే విషయం అక్కడ చెప్తుంది కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే ఎరుశలేం కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించును దేనితో నిన్ను సాటి చేయగలను సిను కుమారి కన్యక నిన్ను ఓదార్తకు దేనితో నిన్ను పోల్చుదును అన్ని కొచ్చిన్సే ఉన్నాయి అక్కడ నీకు కలిగిన నాశనము సముద్రం గొప్పది నిన్ను స్వస్థపరచగల ఎవరు కూడా స్వస్థపరిచలే చేస్తావు తప్ప ఎందుకు స్వస్థపరచ స్వస్థత రాలేదు అన్నప్పుడు కింద రాసింది చూడండి నీ ప్రవక్తలు నిరర్ధకమైన దర్శనములు చూసి ఉన్నారు అంటే ఈ ప్రవక్తలంతా నిరర్ధకమైన దర్శనం అంటే పనికిరాని దర్శనాలు తీసినారు వీళ్ళంతా మోసగించినారు మనుషుల్ని నీకు అది రాబోతు ఇది రాబోతుంది నీకు ఏం రాకుండా మీరు అంతా అది మోసగించిన వాళ్ళు ఈ రోజు కూడా మోసగిస్తూనే ఉన్నారు కానీ ఆ మోసంలో చిక్కబడిన వాళ్ళు శ్రమల పాలవుతున్నాడు దాన్ని గ్రహించి బయటకు వచ్చిన వాడు నువ్వు శరలోనికి పోకుండా తప్పించుకు తప్పించుటకాయ్ తప్పించుటకాయి వారు నీ నీకు వెల్లడి చేయలేదు ఇది చాలా ముఖ్యమైన వాక్యం నీ దోషంలో నువ్వు శరలోనికి పోకుండా ఉండాలంటే వారిని నువ్వు శ్రమ ఉంటది నీ శిక్ష ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో అని వాళ్ళు హెచ్చరించే క్రైస్తవ జీవితాన్ని అనుసరించే ప్రవక్తలు ఎందుకంటే నువ్వు ఆ రీతిగా హెచ్చరిస్తే నీకు కానుకలు రావు ఆ రీతిగా హెచ్చరిస్తే నీ చర్చికి ఎవరు కానీ నీ జీవితాన్ని చక్క తప్పు కాదు కదా చూడండి ప్రవక్తలు అట చెప్పినందుకు వాళ్ళు తిరుగుబర్తను చేసి అబద్ధ ప్రవక్తల మాటని శ్రమలపాలైపోయినారు కానీ ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ వాళ్ళు ఎందుకు శ్రమలపాలవుతున్నారంటే ఇక్కడ ఉంది వాకింగ్ వాళ్ళు చేసిన నీ దోషం వాళ్ళు వెళ్ళలు చేయలే అంటే నేను నువ్వు ఈ రీతిగా నువ్వు జీవించొద్దమ్మా నువ్వు దేవుని వాక్యం ఎట్లా ఉంది మీరు జాగ్రత్తగా జీవించాలా ఆయన పరిశుద్ధులు చెప్పి సంఘాలు అలాంటి అలాంటి వాక్యాలే లేవు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీకు అధిష్టాదిస్తారని చెప్తారు కానీ నీ జీవితం ఎట్లా ఉందో ఒకసారి ఎప్పుడైనా పరీక్షించుకున్నరా లేదన్నట్టు కాబట్టి వాళ్ళు చూసుకోలేదు కదంతా వాళ్ళు ఇచ్చుకుంటూ వాళ్ళు వాళ్ళు ఎంతగా వాళ్ళు మెచ్చుకున్నారు వాళ్ళు ఆ రీతిగానే గుడ్డిగా నమ్ముకొని తర్వాత అది వచ్చే టైంకి వాళ్ళు వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ పక్కన అంత భయంకరం కదా మోసం కాబట్టి అట్లా ఉంది ఈ టైంలో కాబట్టి చూడండి అది ఏ రీతిగా ఉందనే మనం చూస్తే వాళ్ళు వ్యర్థమైన ఉపదేశంలో పొందిన వారైరు ఉపదేశం అన్నప్పుడు దేవుని ఉపదేశము ఎంతో గొప్పది తన ఉపదేశాన్ని వాళ్ళు విడిచిపెట్టి వ్యర్థమైన దాన్ని పొందిండ్రు త్రోవ తప్పించి చూసిన వారైరి అంటే మార్గం నుంచి తప్పి పక్కగా నడిపించే ఆ దర్శనాలు చూసిన అబద్ధ దర్శనాలు ఇవన్నీ త్రోవను వెళ్ళి వారందరూ నిన్ను చూసి చప్పట్లో కొట్టేది అంటే ఒకప్పుడున్న ఆ యొక్క క్రైస్తవ అందాల ఉద్యనం మనము ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఎట్లా ఉంది ఈ రీతికి ఉంది అని అని చెప్తున్నప్పుడు అప్పుడు యశ్ ప్రభు ఎంతగా ఆయన ఇర్మ ప్రవక్త ప్రార్థన చేస్తుంది దేవునికి విజ్ఞాపన చేస్తారు అంత ఇదిగా అంటే వాళ్ళు ఆ రీతికి హెచ్చరించలేకపోయినారు కానీ హెచ్చరించిన గాని వాళ్ళు స్వీకరించిన వాక్యం నా గద్దింపు విన్నవాడు తిరిగిన వాడు క్షమాపణ పొంతుడు అన్నట్టు అతిక్రమములు దాచిపెట్టివాడు వర్దిలడు అది ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఆయన కనికిరం పొంతుడంట చూడండి అది దాచిపెట్టుకుంటే కాదు కదా దాన్ని విడిచిపెట్టాలా అది ఎక్కడ మనం పొరపాటు చేసినాం ఒక మిషన్ పాడైపోయినప్పుడు అది ఎక్కడ పాడైపోయిందో అది కనిపెట్టాలా ఇది పాడైపోయిన నుంచి దాన్ని పక్క కాదు కదా ధ్యానం ఏం చేస్తాడంటే అది ఎక్కడ పాడైపోయిందో ఎక్కడ ప్రాబ్లం ఉందో అని దాని వ్యక్తితోడు వాడు వ్యక్తి వీళ్ళెక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవాలా ఆత్మీయ జీవితం కూడా అంతే ఒక యంత్రం లాంటిది ఏమేమి చెప్పాలంటే మన ఆత్మీయ జీవితం కూడా అన్ని అవయవాలు పనిచేస్తాయి ఒక్క అవయవం కానీ ఆ అన్ని అవయవాలన్నీ శ్రమ ఉంటాయి చూడండి ఒక అవయవ అన్ని అవయాలు మంచిగా ఉంటే అన్ని మంచిగా చక్కగా పనిచేస్తూ ఉంటాయి ఒక్కడిగానే ప్రాబ్లం వస్తే ఏమవుతుంది అన్ని స్టాప్ అయ్యి ఒక్కదాని గురించి మొత్తం స్ట్రగులింగ్ అయితే ఉంటాయి ఆత్మీయ జీవితం కూడా ఆయన శరీరం మనం అంతా ఆత్మ స్ట్రగులింగ్ అవుతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా ఇందాక అదే వాక్యం చేసినాం మనం సహోదర పట్ల ఏక హృదయం ఏక మనసు కలిగి ఉండమని కరుణా చిత్తులై ఉండమని చెప్తుంది అక్కడ కాబట్టి మనకు దేవుడు అలాంటి కృపు మనకు ఆది ఆ ప్రేమను అందించే మనకు ఆ యోగ్యత ప్రభువు మనకు అనుగ్రహించండి కాబట్టి అది మనం ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోదు ఆ ధన్యత దేవుడు మనకు అనుగ్రహించింది చూడండి యుకాసు వార్త పాదవ అధ్యాయంలో ఉంది వాక్యం చూడండి యువకాసు వార్త పాదయాధ్యాయము ముప్పై వచ్చినంలో ఏసు బాబు చెప్తున్న ఒక ఉపమానం ఈ ఉపమానం మనం ధ్యానించింది కానీ ఈ వాక్యం మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం అనే విషయం మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం మనం అనే విషయం చూడండి అక్కడ అందుకు ఏసు ఒక మనుషుడు ఎరుశలం నుండి ఎరుకో పట్టణకు దిగి వెళ్ళొచ్చు దిగి వెళ్ళొచ్చు అన్నప్పుడు ఎరుసలేము అన్నప్పుడు ఉన్నత స్థితి మీద ఉన్నది ఎరుకో పట్టణం కిందికి ఉంది అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కిందకు దిగిపోతున్నావు విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అక్కడ ఆత్మీయ సత్యం ఒక మనుషుడు ఎరుశలేముని నుండి ఎరుకో ఎరుకో పట్టణం దిగి వెళ్ళొచ్చు దిగి అని ఎందుకు చెప్పాలి అక్కడ ఆయన వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు కదా వెళ్ళిపోయినని చెప్పొచ్చు కదా దిగి వెళ్ళొచ్చు అని ఎందుకనడు అంటే నీ ఆత్మీయ ఎరుసలేము నుంచి అంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా పరమ ఎరుశలేమంటే పరలో ఒక రాజ్యాన్ని సాదుష్యం అంటే పరలోక రాజ్యం నుంచి నువ్వు కిందకి దిగిపోతున్నావు అనే విషయం అంటే నువ్వు నీ స్థితికి కిందకి వెళ్ళిపోతుందని విషయం నువ్వు అక్కడ ఉండవలసిన వాడు కిందకి దిగిపోతుంది వెళ్ళొచ్చు దొంగల చేత చిక్కబడను కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఎప్పుడు మనం ఆత్మీయ జీవితంలో సీఎను పర్వతం మీద ఆయనతో పాటు ఉన్నప్పుడే మనం ఆయనలో ఉంటాం ఎప్పుడైతే మనం అక్కడి నుంచి మనం పడవేయబడతాం అది దొంగల చేత చిక్కబడతాం కాబట్టి లూసిఫర్ అక్కడి నుంచి వాడు పడవే వాడు సైతంగా మారిపోయి దుష్టుడుగా మారిపోయి అనేకులు నాశనం చేస్తుంది ఈ రోజు కూడా వాడు చూడండి పడవే బట్టం అంటే ఎంత భయంకరంగా చూడండి ఇది దిగిపోవటం అంటే ఇది పడవే బట్టమే ఒక మనిషి పడవే పడితే ఎంత భయంకరంగా ఉంటుందనే విషయం అక్కడ చెప్తుంది కాబట్టి ఆత్మీయ జీవితం మనం అర్థం చేసుకోవాలా దేవుణ్ణి విడిచిపెడితే ప్రభుని విడిచిపెడితే ఎంతగా మనకు తెలియదు నీకు ఆ రీతిగా ఇది ఆత్మీయం విధానం కాబట్టి ఎవరికి అట్లా అర్థం చేసుకోలు ప్రకృతి సౌనగా కళ్ళక కనిపెట్టినట్టు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగేట్లా చూస్తే అది ఎందుకు యాక్సిడెంట్ జరిగిందని చూసినప్పుడు అది మనకు అర్థమైపోద్ది అది వచ్చి గుద్ది గుద్దితే చనిపోయిందంటే మన కళ్ళతో చూస్తాం కానీ అది గు అది ఎట్లా గుద్దింది అది దానికి ఎవరు క్రియేట్ చేస్తారండి అది ఎట్లా వచ్చి గుద్ది అది ఎవరని చెప్పగలరా అదే ఆత్మీయమైన జీవితం ఆ కంటి కనిపించిన ఏ ఆత్మీయమైన జీవితం అది కంటి కనిపించే కాదు ఈ హృదయంలో చూస్తా అది ఏందనేది అదే ఆత్మీయమైన జీవితం మన ప్రకృతి సంబంధమైన కాదు కాబట్టి ఇక్కడ చూస్తే అర్థం చేసుకోవాలా అయితే అతడు ఏం చేస్తుంది ప్రయాణం అయిపోవచ్చు ఏం చేస్తున్న దిగి వెళ్ళొచ్చు దొంగల చేత చిక్కెను కాబట్టి వారు అతని బట్టలను దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయారు సంతి సంపలే ఇంకా ఎందుకంటే సంతి అధికారం దృష్టికి లేరు కాబట్టి వాడిని దోచుకున్నాడు వాడు బట్టలని దొంగతనం చేసిండు రక్షణ పోయింది అన్ని పోయింది అంతా పోగొట్టుకున్నాడు కొనపానంతో కొట్టిమిట్లాడుతున్నారు ఈ రోజు క్రైస్తవ సంఘం అట్లనే ఉంది మనం అర్థం చేసుకోవాలా పీనుగా ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ పోగవుతున్నాయి గద్దలు పీనుగులని ఎట్లా పీక్కుని తింటున్నాయి ఎస్తో చెప్తాడు యుగస్ సమాత్రం అట్లా ఉంటుంది మతే తరువాత ఇరవై నాలుగు ఈ రోజు అట్లనే ఉంది జీవితం పీనుగులాగా గద్దంలాగా పీక్కుని తింటున్నారు మనుషుల్ని ఎంతో భయంకరమైన మోసం ఆత్మీయ జీవితం ఎంతో భయంకరంగా ఉంది తలుచుకుంటే ఎంతో ఇది కదా కానీ ఇక్కడ ఏం చెప్తున్నా ప్రభు చూడండి ప్రాణంతో విడిచిపెట్టిపోయినంత ప్రాణంతో విడిచిపెట్టిపోతే అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం కనెక్షన్ చేసుకోవాలి వాక్యం అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళితే తటస్థించానంటే ఆ త్రోవను పోతున్న ఒక యాజకుడు ఇందాక మనం చూసినాం కదా నీ ప్రవక్తలు ఏం చేస్తున్నారు మీ యాజకులు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ చూసుకున్న మనం ఇక్కడ రివర్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది ఏం చేసిండి వాళ్ళు అన్నట్టు ఈ ఈ పురాతానంత ఉన్నవాడిని వాళ్ళు ఏం చేయాలా కానీ వాళ్ళు ఏం చేసినారు అనేది విషయం మనకి అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేది ఇక్కడ మనం అందరం ఈ వాక్యంలో ఈ వాక్యంలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా చూస్తే అక్కడ ఒక యాజకుడు పోతున్నాడు యాజకుడు అంటే దేవుని సేవ చేసేదేడు కదా దేవుడు మన కూడా ఒక పేరు పెట్టిండు రాజు యాజకుడు రెండు రోజులు ఇచ్చింది దేవుడు మనకి ఎందుకు ఇచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రకటన కదా ఐదో అధ్యాయంలో ఆయన ప్రతి వంశంలోనూ ప్రతి భాషలో మార్చిన వారు నుంచి ఆయన క్రయధర్మగా కొట్టుకు తన ప్రాణాన్ని పెట్టి కొనుక్కోవడం మనల్ని అప్పుడే యాజకులుగా రాజులుగా ఆయన చేసుకోవడం అంత ఈజీగా మనం కాలేదు అట్లా ఆయన కొనుక్కోవడం మనల్ని ఆయన సొత్తు మనం కాబట్టి నువ్వు రాజు యాజకుడు నీ ఏంటన్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేసినారు ఇక్కడ చూడండి ఆ యాజకుడు త్రోవ పక్కన వెళుతూ ప్రశ్నించాను వెళ్తున్నాడు అయితే అక్కడ అయితే అతడు అతన్ని చూసి చూసినైనా. ఆ యాజకుడు చూసిండు ఆ దొంగల చేతిలో చెక్కబడిన వాడిని చూసిండు కానీ చూసి ఏం చేసిండు ఏం చేయాలి ఒక యాజకుడు ఒక యాజకుడు ఏం చేయాల ఒక గొర్రె తప్పిపోతే ఆ కాపరు ఏం చేసిండు అక్కడ తొంభై గొర్రెలు విడిచిపెట్టిపోయిండు ఆ ఒక్క గొర్రె కోసం బలిగెత్తినైనా పట్టుకున్నా కిడ్చిపెట్టలే అర్థం చేసుకోవాలి ఆ ఒక్క గొర్రెకి ఎందుకు ప్రాధాన్యత అంతగా ప్రాధాన్యత ఇచ్చిండన్నప్పుడు ఒక్క ఆ ఒక్క గొర్రె ద్వారానైనా వంద పది వందలు ఒక్కడు పది వేల మంది అవును పది వందల మంది అవును వాక్యం ఉంది అంటే ఆ ఒక్క గురి ఎంతో ఇంపార్టెంట్ అన్నట్టు కాబట్టి ఆ ఒక్క గురి కోసం మరి తొంభై తొమ్మిది అనేది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంత వంద రూపాయలు వచ్చినాయి సాలు కానీ ఇంకే కదా సాలు అన్నట్టుగా పోతారు అన్నట్టు కానీ ఆ ఒక్క రెండు మూడు రూపాయలు యాభై రూపాయలు కాదు అది రాకపోతే ఏం కాదు లైట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం మనం అదే మనం బలహీనత అన్నట్టు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏది కూడా మనం విడిచిపెట్టద్దు కాబట్టి ఇక్కడ ఒక్క గొర్రె కోసమైనా ఆ గొర్రెలు కాపాడి తొంభై తొమ్మిది గొర్రెలు విచ్చిపెట్టి ఒక్కదాని కోసం పరిగెత్తి కానీ ఇక్కడ ఒక్కడి కోసము యాజికుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ యాజకుడు ఇప్పుడు ఏం చేయాలి యాజకుడు ఆ ఒక్క గొర్రెను కాపాడాలే లేదా ఆ దొంగల చేతుబడిన ఎక్కడి నుంచి వస్తున్నాడు నుంచి వస్తుండే ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్నవాడే వాడు దిగి ఎరిశుల మీద అక్కడ ఉండవలసిన వాడు దిగేసిండో వాడు దిగిండో దొంగల చేత దుష్టుడు వాడు అమాంతంగా వాడు పట్టుకున్నాడు వాడిని అంత భయంకరంగా పరిస్థితి ఈ రోజు గొప్ప అంతే ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి వాళ్ళు దిగిపోయినారు అంటే వాళ్ళ స్థాయిని మర్చిపోయి దిగిపోయినారు వాళ్ళు అంత ఆర్థికత ప్రవహిస్తే దాన్ని విడిచిపెట్టి తిరుగుబడతాను చేస్తే స్వేచ్ఛ కావాలా మాకు స్వేచ్ఛ కావాలా మాకు నాకు అనిపించేది ఈ యొక్క బలార్పణలు ఎందుకు వచ్చింది ప్రభావ మరి ఇది ఎందుకు నువ్వే పెట్టిన కదా ప్రభావ ఇది ఎందుకు నాకు కొన్ని రోజుల నుంచి నాకు ఒక సస్పెండ్ ఉండే నాకు అర్థం కాలేదు కానీ మొన్న మూడు వారాలు కెట్టిన నాకు అది రిలీజ్ వాక్యంద్ర దేవుడు మాట్లాడిడు ఆ లేవి ఆర్థికత్వం ఆ బల్యార్పణలు ఎందుకు దేవుడి ఇచ్చిందంటే వాళ్ళ ఆ నిబంధననే అతిక్రమించారు కాబట్టి మీరు బల్యర్పించాలి ఎక్కడి నుంచి చెప్పి ఆ భారం పెట్టింది వాళ్ళు అప్పుడుదాకా నాకు అర్థం కాలే అప్పటి వరకు వాళ్ళకి సేఫ్ దేవుడు వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళందరూ దేవుడు ఇచ్చిండు ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది దేవుడు ఏం భారాలు పెట్టలేదు దేవుడు ఎప్పుడైతే వాళ్ళ సీనాయకొండ కింద వాళ్ళు దూడం చేసుకొని పాపం చేసిన అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది బల్యార్పణలన్నీ చూడండి చూడండి కొన్ని సంవత్సరాల నుంచి నాకు అర్థం కాలేదు కానీ మొన్న ఒక మూడు వారాల నాకు అర్థం అర్థం అంటే దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మన ఆయన ఎంత గొప్ప దేవుడు అనే విషయం అక్కడ అయితే ఈ యాజకుడు ఏం చేసి తోవ పక్కగా పోయాను అలాగూ లేవి చూడండి ఈ యాజకుడు ఏం చేసిన అతను చూసి తోవ పక్కగా పోయింది తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అలాగూ నేనే ఆ చోటికి వచ్చి చూసి పక్కగా పోయాను ఒక లేవిడు వచ్చిండు ఒక యాజకుడు వచ్చి అంతా దేవుని సేవకులే కదా యాజకుడు అంటే దేవుని సేవకుడే లేవిలు అంటే ఎప్పుడు యాజకర్థం చేస్తోళ్ళు బలి అర్పణలు అర్పిస్తాడు పాపములు ఎవడైనా ఉంటే వాడి దగ్గరకు తీసిపోతే బయలుదేర్పించుకోవాలి అన్నట్టు పాపానికి ప్రాయుచితం చేసేవాళ్ళు ఇదంతా కానీ ఈ లేవిడి కూడా పట్టించుకోలే ఈ లేవిడి కూడా పట్టించుకోలే కానీ అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ లేవిడు కూడా పట్టించుకోలేదు యాజకుడు కూడా పట్టించుకోలే కానీ ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ అయితే ఒక సమరయుడు అన్నప్పుడు సమరయుడు అన్నప్పుడు మనకు తెలుసు అన్న దానికి అర్థమైందో కావలి వాడు కావలి పర్వతం అని కూడా అనొచ్చు కావలి కాసేవాడు టోటల్ చేసేవాడు కూడా అనద్దు అనొచ్చు అయితే ఒక సమరేయుడు ప్రయాణమైపోవచ్చు ఒక సమరేయుడు ప్రయాణమైపోతున్నాడు అయితే అతని మీద జాలి పడి అతని మీద జాలి కానీ ఈ ఇద్దరు యాజకులకు జాలి కలగలే ఈ ఇద్దరు యాజకులకి ఆ యాజకుడికి లేవిడికి జాలి కలగలే కానీ ఈ సమరేయుడు ఇది నుంచి వస్తుంది ఏది సమరయ పట్ల నుంచి వస్తున్నాడు ఈ సమరేయుడు ఏం చేసిన అంట అతను ఆ అతను చూసి అతని మీద జాలి పడి ఫస్ట్ చూసిండు తర్వాత జాలి పడి తర్వాత దగ్గరకు పోయిండు మూడు విషయాలు ఫస్ట్ చూసిండు అతని మీద జాలి పడి తర్వాత దగ్గరకు పోయిండు ఈ మూడు విషయాలు ఇక్కడ మనం జాగ్రత్త చేసుకోవాలి చూడటము జాలి పడటం దగ్గర పోవటం ఈరోజు మనుషులు చూస్తున్నారు జాలి లేదు దగ్గర పోతలేదు కానీ ఆయన ఏం చేసిండంట చూసి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయో ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి చూడండి నూనె ద్రాక్షరసం పోసిని అతని గాయాలు కట్టిండట చూడండి నూనె ద్రాక్షరసం దేని దేనికి సాదృశ్యం మనకు తెలుసు ఇలా ఈ యొక్క వ్యక్తి గొప్ప జనానికి సాదృశ్యము ఈ యొక్క సమరేయుడు లక్ష్య నాపులు ఈ గుంపు ఎప్పుడు కూడా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ విధానం బైబుల్ మనకు తెలుసు ఆ విధానం కానీ మర్చిపోయిన కాబట్టి ఒక సమరేయుడు ప్రయాణం అయిపోవచ్చు అతని చోటు పడి ఉన్న వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం ఎక్కించుకొని వాహనం ఎక్కించుకొని చూడండి ఎవరన్నా సాయం చేసిపోతారు కానీ ఈయన ఏం చేసిండు తెలుసా సాయం చేసిండు గాయాలు కట్టిండు ఫస్ట్ గాయాలు కట్టిన సార్లే విడిచిపెట్టి పోలే గాయాలు కట్టిన చాలు ఆయన విడిచిపెట్టి పోలే పౌలు సువార్త ప్రకటించి విడిచిపెట్టి పోలే వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఆత్మీయంగా ఉన్నారా లేదని చెప్పి ఆయన మళ్ళా ఆ ప్రయాణం చేసిండు ఆయన ఎన్నో చోట్ల పోయిండు కొన్ని సంవత్సరాలు ఒక కానీ ఆయన ఏం చేసిండ వాహనం గాయాలు కట్టిండు ఫస్ట్ తర్వాత వాహనం ఎక్కించుకోడు అంటే ఆయన బండి ఎక్కించుకున్నాడు ఎక్కించుకొని ఒక పూటకోలి వాణి అంచు వద్దకు పోయి అతన్ని పరామర్శించను ఎవరే ఒక వేరే ఇంటి దగ్గర తీసుకెళ్ళి అతని పరామర్శించాను అంటే ఆయనకు అప్పచెప్పేసిండు మరునాడు రెండు దేనారములు తీసి ఆ పూటకోలి ఇంటి వాణికిచ్చి అతన్ని పరామర్శించము అంటే మళ్ళారు సెకండ్ టైం కూడా వచ్చిండు ఆయన ఎట్లున్నాడు చూసిండు ఎట్లా నేను చూసినా గాయం అయితే కట్టినా జేర్పించినా అతను ఎట్టున్నాడు అని చెప్పి ఆయన ఏం చేసిందంట ఇక్కడికి చెల్లిపోలేదు తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది సో ఈయన ఎంత స్పెషల్గా చూడండి తిరిగి వచ్చి ఏం చేసిండంట పరామర్శించాను మరునాడు రెండు దేనారములు తీసి కొంత డబ్బులు ఇచ్చింది ఆయన రెండు దేనారములు ఉన్నప్పుడు కింద ఉంది వాటి అంటే ఒక రూపాయి కావచ్చు ఇంచుమించి సరే ఆ కాలంలో ఎంత ఉంది ఎంత కాని ఆ తీసి ఆ పూతకాలం వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించము అంటే చూసుకో జాగ్రత్తగా ఇంకేమైనా ఖర్చు అయిన వేళ నేను మరలా వచ్చిను అని వచ్చి అప్పుడు అది నీకు తీర్చేదేనని అతనితో చెప్పి పోయను చూడండి ఇనా ఎంత స్పెషల్గా దేవుడు చెప్తున్నాడు దీని గురించి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఈరోజు గొప్ప జనం అంత భయంకరంగా శ్రమలు ఉన్నప్పుడు కరుణా చిత్రులై మనం దేవుని ప్రేమ మనం మనుషులకు చూపించాలి ఈ టైంలో ఎంతమంది బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి మనం సాయం చేయాలి ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు కదా ఆ పాస్టర్స్ కూడా మనం అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తూ ఉంటాం ఎవరైనా పేదవాళ్ళు ట్రైబ్స్ ఏరియాస్లో ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాం మనకు చెక్తి ఉన్న కాడికి మనం పంపిస్తాం ఎందుకంటే పేదవాళ్ళు ఎంతో కష్టపడి దేవుడు సేవ చేస్తున్నారు కొన్ని ప్రాంతాలు పోతే కనీసం చెప్పులు కానీ లేవు మనకన్నా బండ్లున్నాయి మంచిగా కార్లున్నాయి మనతో దిగుతున్నాం కానీ వాళ్ళకైతే కనీసం బండ్లు కానీ లేవు ఆ అడవుల్లో కొండల రాళ్ళలో పోయి చెప్పులు కానీ సరిగ్గా సరిగా బట్టలు కూడా ఉండవు వాళ్ళకి మంచి మంచి బట్టలుగా మనలాగా అంత గొప్పగా త్యాగం చేసుకొని వాళ్ళు అక్కడ సేవ చేస్తుంటే నాకు ఆ టైంలో ఎంత బాధ అనిపించిందో ఆ ట్రైబ్స్లో ఆ ప్రాంతంలో వాళ్ళు కనీసం వాళ్ళు తెలుసా వాళ్ళ కళల నుంచి ఎప్పుడు పూర్తిగా ఆడుతూ ఉంటుంది కళల నుంచి వస్తారు కదా చల్లగా పొద్దున మనం లేచిస్తే అట్లా కడతా ఉంటే వాళ్ళైతే వాళ్ళ చేతులు చిన్నగా సన్నగా అసలు వాళ్ళ కనీస వాళ్ళ వాళ్ళ ముఖానికి కనీస మాంసం కూడా ఉన్నారు చేతుల్లో అంత భయంకరంగా ఉన్నారు వాళ్ళు ఒక ఒక జీవ ఉన్నారు వాళ్ళు అంత భయంకరంగా ఉంటే ఎంత ఎంత బాధ అనిపించింది అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అక్కడ కాబట్టి అలాంటి వాళ్ళు అలాంటి కొండల మధ్య లోయల్లో ఉంటారు అక్కడ భయంకరంగా దుష్ట శక్తులు ఉంటాయి అక్కడ భయంకరమైన చీకటి శక్తులు ఉంటాయి అక్కడ వాటితో పీడింపబడుతున్నారు మేము ఎంత సఫరింగ్ అయినా తర్వాత ఇచ్చినా కానీ వాటి మీద దేవుడు మాకు విజయం ఇచ్చింది కాబట్టి దేవుడు అంతగా దేవుడు ఎందుకు ఆ రీతిగా చెప్పిండు అన్నప్పుడు ఈ రోజు ఆ రీతిగానే నడుస్తుంది ప్రపంచం కాబట్టి మనం అందుకే మనకు దేవుడు ఇచ్చిన విధానం రాబోయే దినాలు ఈ క్షణానికి మనకు ప్రార్థనే దేవుడు ఇచ్చింది కానీ ఇంకా ముందు రోజుల్లో విశేషమైన సేవ దేవుడు మన జీవిత మనందరి జీవితంలో దేవుడు గొప్ప క గ గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు కానీ ఈ రోజు క్రైస్తవ సంఘం ఎట్లా ఉంది వాళ్ళు ఎట్లా జీవించారు ఒక వాక్యం తీసుకుని నేను బుద్ధించేస్తాను లోక శాత ఇరవై పద్నాలుగో అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడు దానికి ముందు వాళ్ళు ఎందుకు శ్రమలూపాలు కావచ్చు అన్నప్పుడు పద్నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చినంలో గిరిశ్ ప్రభు ఒక మాట ఒక ఉపమానం చెప్తాడు ఇక్కడ పదహారు వచ్చినంలో ఆయన అతనితో ఇట్ల నేను ఇట్ల ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను ఇందుకాల ముందు అతడు సిద్ధమై ఇప్పుడు సిద్ధమై ఉన్నది తన్నని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపెను పిలువబడిన వార్త చెప్తాను పిలువబడిన వారు రక్షణ బృంద వాళ్ళందరూ చెప్తకు తన దాసులు పంపించారు మళ్ళీ ఎవరి దాసులు పిలవబడిన వాళ్ళు పిలిచే వాళ్ళెవరు తన దాసులతో చెప్పెను దాసులతో చెప్పెను అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిలి నెపములు అంటే షడ్డ్యూలు చెప్పిన వాళ్ళు ఏక మనుషు అన్నప్పుడు ఇందాక మనం చూసినాం కదా మన మనిషా ఏక మనసు కలిగి ఒక ఆత్మ కలిగి ఉండాలి కానీ వీళ్ళు ఏం తెలుసా ఏక మనసు కలిగి అబద్ధం చెప్తున్నారు ఇక్కడ వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడ ఏక మనసు కలిగి అంటే ఆ ఏలియా కాలంలో ఆ నాలుగు వందల ఏం చేస్తారు ఏక ఏక గిరియంగా ఆహా యుద్ధాన్ని విజయం పొందుతుందని ఏదో ఒక ఒక ఏదన్నా ఒక తగిలితే ఎట్లుంటది ఒక ఒక సిట్ చేస్తే పది లైన్లు ఒక ఒక సిట్కి పది లైట్లు వెలిగినట్టు అంత భయంకరంగా ఒకటే ఏకగ్రీవంగా ప్రవచిస్తాను అన్నట్టు అబద్ధాన్ని అట్లనే వీళ్ళు ఏం చేస్తారంటే ఏకగ్రీవంగా ఉంది అక్కడ అంటే అట్లనే ఉందా ఏక మనిషితో ఒకటే మనసుతో నేపథ్యం చెప్తాయి మొదటి వాడు ఏం చెప్తారు చూడండి నేను ఒక పొలం కొని ఉన్నాను అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవాలను నేను ఒక పొలం కొని ఉన్నాను అవశ్యంగా అంటే తొందరగా వెళ్ళిపోవాలి నేను చాలా ఫాస్ట్ వెళ్ళిపోవాలి నాకు టైం లేదు ఇప్పుడు టైం అయిపోయింది ఇప్పుడు లేదు లేదు త్వ త్వరగా టైం అయితే నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అంతే అనే గుంపు నేను ఒక పొలం కొనివ్వను అన్నప్పుడు పొలం ఇవ్వడన్నా ముందు చూసి కదా ఒకంటాడు ఫ్లాట్ కొని ఏం చేస్తాడు ముందు పరిశీలిస్తాను ఈసీ సరిగ్గా ఉందా లేదా ఇది ఎవరి నుంచి వచ్చింది ఎప్పుడు మరి ఎన్ని చేతులు మారింది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చేతిలో ఉంది ఇప్పుడు నాకు ఎట్లా వస్తుంది ఇవన్నీ ఉందా లేదా లేకపోతే అన్ని విషయాలు చూసుకొని కొంటాడు ఎవరన్నా ఫ్లాట్గా కొంటాడు పొలం కొంటాడు అవన్నీ కొనుక్ అవన్నీ కొనుక్కొండి ఇవ్వడన్నా పొలం కొంటాడు ఎవరు ఎంత తెలివితే కొరవరు అన్నట్టు కానీ ఇక్కడ నేను ఏం చెప్తాడు అంటే పెళ్లి ఇంక రండి అని చెప్పి దాసులు పంపిస్తే దేవుని సేవకులు పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే నెపములు చెప్తున్నారు ఏక మనిషితో అక్కడ ఒక అన్నట్టు చూడండి నేను ఇప్పుడే పొలం కొనున్న దాన్ని ఇప్పుడు అవశ్యంగా వెళ్ళి చూడాలా లేకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ రీచ్ ఆగిపోతుంది మళ్ళీ ఇది నాకు అంత ఇంప మళ్ళీ వస్తా నేనని చెప్పి పోయిండు పోయి చూడవాలని చెప్పి నన్ను క్షమించవాలని నేను వేడుకొని చూడాలని చెప్తున్నాడు ఎంత ఎంత దీనంగా చెప్తున్నాడు చూడండి చూడండి సమర్థించేది కూడా ఎంత దీనంగా ఉంటుందని నాకు ఇక్కడ అర్థమవుతుంది ఒక్కొక్కరు చెప్తుంటే అరే నిజమే కదా పాపం బ్రేదరు ఎంత యూనో సరే పర్లేదు వేరు మీరు ఉండండి పర్లేదు వేరు అని చెప్పారు కానీ ఇవాడు అబద్ధం చెప్తున్న సంగతి మనకు తెలియదు కానీ ఖచ్చితంగా తెలుస్తే దేవుడు మన మన హృదయం చూపిస్తే దేవుడు ఖచ్చితంగా మన మన అంత ఆత్మీయ మనం ఉన్నప్పుడు మనకు అవన్నీ కనిపిస్తాడు సో నేను చెప్తున్నా కూడా నేను ముగించేస్తా వాళ్ళు అయితే వెళ్ళి చూడవాలని నేను క్షమించవలన నేను వేడుకుంటానని చెప్తున్నాడు ఏం చెప్తున్నానంటే నేను అయ్యా మీ ఇప్పుడు ఖచ్చితంగా ఇది పొల్లంగా ఉన్నాను అయ్యా మీరు చెప్పండి పోయి ఇప్పుడు మేము రాలేము ఇప్పుడు పెళ్లి అని చెప్పాను అన్న వాళ్ళు పిలవబడిన యాక్చువల్లీ పిలవబడిన వాళ్ళంటే ఇంత స్పెషల్ గుంపు తెలుసుది కానీ పిలవబడిన వాళ్ళు ఏం చేస్తారంటే రాకపోతే దేవుడు ఏం చేస్తాడు నువ్వు రాకపోతే ఏరే పంపిస్తాడు మనం నిర్లక్ష్యం చేసి పంపిస్తాడు ఆయన అది ఆగిపోదు అక్కడ చూడండి ఆ రీతిగానే నేను చూడవాలని నేను ఆమె క్షమించాలయ్యా అని చెప్పి ఏడుకుంటున్నాను అన్నాడు ఏం చెప్తున్నా అంటే వాడు నేను ఐదు జతలు ఎడ్లు కొని ఉన్నాను ఐదు జాతలు అంటే ఐదు రోజులు పది పది పది ఎద్దులు కొన్నా అంటే ఐదు కాడి ఐదు ఐదు కాళ్ళు ఎద్దులు అంటే పొలం ఎద్దులు కొన్నాను వాటిని పరీక్షింప వెళ్ళి చున్నాను నన్ను క్షమింప వల్లని అంటే చూడండి ఇది ఇప్పుడు అర్థం చేసుకోండి ఇది ఇలా అబద్ధాలు చెప్తుండ లేదా చూడండి అబద్ధం ఎంత అందంగా చెప్తున్నా చూడండి అబద్ధం కూడా ఎంత అందంగా చెప్తారంటే అది ఖచ్చితంగా అతికినట్టే చెప్తున్నారు అన్నట్టు చెప్తారు అట్లా అబద్ధాలు మనం చెప్తాం అట్లా అబద్ధం మన అవునంటే అవునని చెప్తాం కాదు అంటే కావాలని చెప్తాం ఈ మధ్యలో స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా సైతాన్ని పోటీ ఇచ్చినట్టే మనం కాబట్టి చూడండి ఏం చెప్తున్నా ఐదు జతలు ఎడ్లు కొనున్నా నేను పరీక్షించాలా ఎవరైనా పరీక్షించినాక ఎద్దు కాలు కుంటిగా ఉందా ఆ కాలు మంచిగా ఉందని హెల్త్ బాగుందా అది మంచిగా నడుస్తుంది లేదా టెస్ట్ చేసి ఇది దున్నుతుందా దున్నలేదా ఇది యాక్టివ్ గా దాన్ని నడిపిస్తారు అటు అది పరిగెత్తి సిరి పరిగెత్తి దీన్ని కాలు సరిగ్గా కుంటుతున్నా అది అన్ని చూసినాక ఎవరైనా ఎద్దులు కొంటాడు కానీ వీళ్ళు ఏం తెలుసా పరీక్షిస్తానికి మేము వెళ్తున్నాం ఎద్దులు ఏముందా కొని ఉన్నానని చెప్పాను ఆల్రెడీ కొన్నవాడు ఇంకా పరీక్షించేది అండి కొన్నవాడు పొలానికి అప్పచెపితే వాడు దుందుకుంటాడు కదా కానీ నన్ను క్షమించే వాళ్ళ నన్ను నేను నేను నేను ఒక శ్రీని వివాహం చేసుకున్నా మ్యారేజ్ చేసుకున్నా మంచిదే అందుచేత నేను రాలేనని చెప్పాను నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకో దేవుడు దేవునికి విధానం కదా వివాహము అన్ని విషయంలో ఘనమైంది ఎంతో గొప్పదైన దేవుడు స్పెషల్గా దేవుడు పెట్టింది వివాహం ఎందుకంటే అక్కడి నుంచే దేవుని యొక్క సంతానం రావాలా అనేది ఆయన ప్రణాళిక అదే వివాహం అందుకే స్పెషల్ అని చెప్పింది అక్కడ కరెక్టే కానీ వివాహం చేసుకున్న దాని గురించి ఉంది కోరిన రచన పత్రికలు వృద్ధ వాక్యం కానీ వివాహం చేసుకున్నా అంటే వివాహం చేసుకో దేవుడు గారు నీకు కానీ నువ్వేం చేయాలా పెళ్లి విందుకు పోవచ్చు కదా నీ భార్యను తీసుకుని పోవచ్చు కదా పెళ్లి విందుకి పోవచ్చు కదా కానీ పోనే వాళ్ళు నేను నేను రాలేనని చెప్పింది అప్పుడు ఆ దాసుడు తిరిగి ఈ మాట ఆ ఇవి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా దాసులు పోయి చెప్తాయ్యా నువ్వేమో గెలుస్తాను ఎంత మంచిగా నీ ఎంత కృపగల దేవుడు అయ్యా నువ్వు తెలుస్తా రెడీగా ఉంది సిద్ధపడిన రాని చెప్పి నువ్వు ఎంత గెలుస్తాను కానీ వాళ్ళని రాలేదని తెలియజేస్తే అప్పుడు ఏం చేసిన ఇంటి యజమాడు కోపపడి నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులోనికి బీదలను అంగహీనులను కుంటి వారిని గుడ్డి ఆ దాసులతో చెప్పాను అంతటా ఆ దాసుడు ప్రవ్వా నువ్వు ఆగ్రహించినట్టు చేతి అనేది ఇంకా నువ్వు ఇంకా తో తోచు తోటు ఉన్నట్టున్నదని చెప్పాను చేచితను కానీ ఇంకా నువ్వు తోటుచున్నదని చెప్పిన అంటే ఇంకా ఉండదని చెప్పి అందుకు ఆ యజమానుడు నా ఇల్లు నిండినట్లు నువ్వు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి యజమానుడి రాజమార్గంలో కంచెలలోనికి వెళ్ళి ఇది చాలా చాలా లోతైన వాక్యం కాబట్టి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ బలవంతం చేయము అంటే వాళ్ళందరినీ తీసుకోమంటున్నాడు అక్కడ ఎలాయనగా పిలవబడిన ఆ మనుషుల్లో ఒకరును నా విందు రుచి చూసి చూడు అని మీతో చెప్తున్నా నేను బహు జనసము ఆయన తెలిసినప్పుడు ఆయన తిరిగి ఎవరైనా నా ఎద్దరికి వచ్చి తన తండ్రిని తన పిల్లలను పిల్లలను అన్నదమ్ములను అక్కజల్లను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అని చెప్తున్నక్కడ చివరికి ఈ దీని అంతా అధ్యయం దీనికి అర్థం ఏంటంటే ఇరవై ఆరు దీనికి ఆన్సర్ బాగా చేసుకుంటే ఎన్నో ఆత్మీయమైన సత్యలు కానీ ఎవరైనాను నా యుద్ధకు వచ్చి నా తండ్రిని తన తండ్రిని తన తల్లిని తన తల్లిని భార్యను పిల్లలను అన్నదములను అక్కజల్లను తన ప్రాణమును తర్వాత మూడు సహ ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు మరియు ఎవరైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వెంబడింపని ఎడల వాడు నా శిష్యుని కానేరడు చూడండి ఏముంది అక్కడ అంటే దాని అర్థమేంటే వీళ్ళంతా ఏక మనిషి నెపం చెప్పిండ్రు పెళ్లి విందుకు రమ్మంటే ఆహ్వానానికి ఇస్తే వాళ్ళు ఏం చేశారంట నిర్లక్ష్యం చేసినారు ఈ రోజు కూడా క్రైస్తవ జీతం అట్లనే ఉంది కానీ మనం నిర్లక్ష్యం చేయద్దు మనం అర్థం చేసుకోవాలా దాసుల గుంపులో మనం ఉంటున్నామా పిలువబడే గుంపులో మనం ఉంటున్నాం నేనైతే తీర్మానించుకుంటే దాసుల గుంపులో ఉండాలని నేను పిలిచే గుంపులో ఉంటా మేము పిలవబడే గుంపులో ఉన్నాం పిలవబడే గుంపులు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు రమ్మని చెప్తూ ఉంటారు చెప్ప కాబట్టి పిలిచే గుంపు స్పెషల్ అన్నట్టు వేసుకో పంపిస్తాం పిలు వాళ్ళు వాళ్ళు పిలువబడిన వాళ్ళు వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కదా పిలుమని చెప్పి అంటే వాళ్ళు దాసులను పిలుచుకుంటే వాళ్ళు వస్తలేరు కాబట్టి దేవుడు ఏం చేశాడు ఏమో రాకపోతే రాకపోయి అని చెప్పి ఏ వాళ్ళ దగ్గర కొన్ని అక్కడక్కడక్కడ ఉంటారు కదా కొంతమంది వేరే వాళ్ళు గుడ్డి వాళ్ళు ఇంక మిగతా ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకొని రాక ఉన్నారు చూడండి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు కాబట్టి మన పిలుపు మన మొదటి వారిలాగానే ఉండాలా కడపటి వారిలాగా ఉండొద్దు నువ్వు ఏ స్థితిలో నువ్వు పిలవబడువు అదే స్థితిలో నువ్వు చివరి వరకు నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తున్నప్పుడే ఈ సత్యను మనం గ్రహించగలం కాబట్టి మన ఆత్మీయ జీవితం మన సేవ ఆ సమరయుడు ఏం చేసాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి వీళ్ళంతా ఏం చేసాడు మనుషులు మోసగించినట్టు కానీ మనం ఆ సమరేయుడు ఉండాలా వాళ్ళ గాయాలను మనం కట్టాలా వాళ్ళని పరామర్శించాలా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా చూడండి ఒక దశలో మనం వెళ్తాం ఒక దశలో ప్రార్థన చేస్తాం అది దేవుని విధానం ఆయన ఏ రీతికి నడిపిస్తూ మనం ఆ రీతికి పోతాం కాబట్టి మనం ఆ రీతిగా ఆ సమరణులాగా మనం ఉండాలా అలాంటి సేవలో ప్రభు నడిపించాలని ప్రార్థన చేస్తాం దేవుడికి చిన్న వాక్యం చేయించిన కాక స్థూత్రం ప్రభావా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తిమంతుగా నీకు వర్ణాలి అయ్యా నిర్ణయిడు నిరంతరం ఏకరీతమైన దేవా నా తన్ను మీ వాక్యం నిర్ణయాడు నిరంతరం ఏకరీతమైనది ప్రభావ ఆకాశంలో భూమి గతించినా గాని నా మాటలు గతించన్నారు ఓ ప్రవ్వా నా తన్ను ఈసు మీ వాక్యం ఎంతో జీవం కలది ఎన్ని తరాలు ధ్యానించినా గానీ ప్రభావ ఎన్నో విషయాల ప్రవాం అందులో మాకు బయలుపరుస్తున్నారు ప్రవ్వ నాయన ఈసుక్రవ జుంట తేనే దారుల మధురమైంది ప్రవ మీ వాక్యం నాయన గొప్ప దేవ మీరు మాకు ఆ ప్రతి దినం మాకు అనుగ్రహిస్తున్నారు ప్రతి క్షణం మీకు వర్ణాలిస్ ప్రవ పిలువబడిన వారు అనేకులు ప్రభావ ఏర్పరచి కొంతమంది అన్నారు కాబట్టి పిలువబడే గుంపులో ఉండకున్న ప్రభావ మేము పిలిచే గుంపులో దాస్తుల గుంపులు మేము ఉండాల ఈ రోజు అనేకులు మీ పెళ్లివిందుకు ఆహ్వానించాలా ప్రభావ గొప్ప జనం అంతా ఆలస్యం కాబట్టి చిక్కబడరు కాబట్టి ప్రభావాలు మళ్ళీ తీసుకొని మీ సన్ని పెళ్లివింది తీసుకొని రావాల ప్రభావ ఆ మంచి సమరలాగా మేము తయారు కావాలా ప్రభా నూనె ద్రాక్షరాసాన్ని ఇవ్వాలి కాబట్టి ఆ సత్యంలో అనేకులు మీరు ప్రతిష్ఠింపజేయాలి ఆ సత్యంలో వాళ్ళు రావాలంటే మేము సమర్పించుకోవాలా ప్రభావ త్యాగం చేసుకోవాలి ఇందాక మీరు చెప్పినారు వాక్యంలో ప్రభా ఎవడైనా నా సిరువును ఎత్తుకున్నవాడు నా ప్రా దాన్ని తను తను ప్రేమించకుండా నా సిరువును ఎత్తుకుని మోసిన వాడు దానికి పాత్రుడు మోయినవాడు పాత్రలు కాదన్నారు ఎంబరింపున వాడు పాత్రడు కాబట్టి నేను వెంబరించాలా ప్రభావ నేనైనా నేను ఇది పాత్రలుగా ఉండాలా ప్రవ్వ మీకు యోగులుగా మేము ఉండాలా ప్రభావ అలాంటి కృప మాకు అనుగ్రహించాను ఈ లోకంలో మీకంటే ఎక్కువగా మేము దేన్ని ప్రేమించండు అది మాకు దూరం అవును కాక వేసుకున్నామీయ ప్రవ్వ ప్రత్యక్షణం మేము ప్రేమించాలా అనేసి ప్రభా తల్లిదండ్రులు ప్రేమించిందని చెప్పట్లేదు ప్రభా కానీ అది ఆత్మీయంగా చెప్పబడిన వాక్యం ఏ రీతిలో మేము అర్థం చేసుకోగలం ప్రవ్వా అయినా ఎంత గొప్ప దేవుడు ప్రవ్వా కాబట్టి మనుషులంతా ప్రభావ మీ పెళ్లి ఆహ్వానిస్తే ప్రభావ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకే చమలపాలైపోతున్నారు కాబట్టి ప్రభా యాజకులు ఆ రీతిగా చేస్తున్నారు ప్రభావ మనుషుల్ని అందుకే వాళ్ళు అన్నము ద్రాక్షరసం లేక పిల్లలు ప్రభా చనిపోతున్నారు ప్రభా మోచిపోతున్నారు ద్రాక్షరసం లేదు ప్రభావ అంగళాడుతున్నారు మనుషులు గొప్ప ఓ ప్రభా పొలము ప్రవ నీరు లేని పొలం పైరు ఎడారిలాగా తయారైనట్టు ప్రభా అది నోరు తెచ్చుకుంది ప్రభావ మాకు వర్షం కావాలని ఆశతో కాబట్టి ఎవరు కూడా ప్రభా జీవజలం కురిపిస్తలే ప్రభావ అందుకే జక్రే గండలో మీరు మాట్లాడారు మాతో పదే అద్యంలో ఎహోవ కడవరి కాలం కడవరి కాలంలో ఎహోవ వర్షం దయచేవ్వాలని కడవరు వేడుకోమన్నారు ప్రభా ప్రతి వాణిజ్యంలో పైరు మొలవాలని ఆ కడవరి వర్షం కోసం వేడుకోమన్నారు మీరు కాబట్టి మా పైరు గొప్ప జనం కాబట్టి ఆ పైరు కోసం మేము వేడుకుండా మిమ్మల్ని కడవరు వర్షం పరసుందాత్మ అభిషేకం ప్రతి ఒక్క బిడకు అనుగరించండి ప్రతి బిడని సత్యంలో మేము నడిపించాలా మరి విశేషంగా మేము సత్యంలో స్థిరపరచబడాలా సత్యం మేము ప్రతిష్ఠించుకోవాలా మరి విశేషంగా అనేక మీ వాక్యంలో నడిపించాలా అలాంటి సేవ జీవితంలో నడిపించి మంచి సమర మని తయారు చేసి ఓ ప్రభావ మీ చిత్తం అయితే మరి విశేషంగా ప్రభావ ఇంకా అనేక విషయాలు మాకు బయలుపరచండి రాబోయే దినాల్లో మీరే మాకు సహాయకులు నడిపించి ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని సాక్షలు పెట్టుకొని వైరస్ బాధ్యతలు అందరినీ నా దేవాల నిర్శి సిరించి ట్రావెల్ చేస్తాం మీరు స్వస్థపచ్చి నీకు వర్ణాలు కావా వృత్తి ఇస్తే మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వచ్ఛత అనుగరించా ఇన్ఫెక్షన్ గద్దించని ఏసు క్రీస్తు నాలో దేవా అక్కడికి స్వస్థత అనుగరించండి వైఫ్ ఆల్బర్ట్ దగ్గర తాకని స్వస్థపరచండి ఆ చిన్న పాప సుట్టి మీ అగ్నికం చేసి మీ బూతులు మీరే కాచి కాపాడి రామన్న దగ్గర గురించి జ్ఞాపనం చేస్తున్నాం మీరు స్పష్టపచ్చని పవ సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం స్వస్థత ఏసు పరిశుద్ధ నామూన హాలియా నా తండ్రి వాళ్ళ భార్యను కూర్చుంటు అగ్ని కంచేసి గర్భపాలను చుట్టూ మీరు కంచేసి మీరు కాపాడని ప్రభావ రమేష్ గదర్ని ప్రవీణ్ గగదర్ని ప్రవ నా దేవా ప్రభావ నాగరాజు గదర్ని ప్రభావ గణేష్ ని ఓ ప్రభా ఆయన తను ఇంకా ప్రభావ అందరు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరి పేరు పేరు దీవించి ఆశ్రయించండి స్వస్థపచ్చని ప్రభావ మోసారి కుటుంబం నుంచి ఓ ప్రభ రాజన్ను వింటూ మింటూ ఓ ప్రభా ప్రభు మీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డని స్వస్థపచ్చని ప్రభ ఓ ప్రభావ మోసరి జరుగుతులు స్వస్థపర్చని ప్రభావా వన్నాలు ప్రభావ కృపలు భద్రపరచుకోండి వైరస్ బారిన పడిన పాయలు కళ్యాణ శిస్తలందరూ మీరు స్వస్థపచ్చి బలపరచండి కొద్ది మనుషులు మీ అగ్ని ఇంకా ఎంతో మంది ఇంసెట్ పేరు తెలియవు ప్రభావాలందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చి మంత్రం ఆదిష్టమైన ఓ దేవాత దేవా నా ప్రభా నతాన్ని ప్రార్థన విజ్ఞాపన మీరు చేయాలా ప్రభావ ఎందుకంటే ఓ ప్రభా దినము ఉరి వచ్చినట్టు మనుషులకు వస్తున్నారు ప్రభా నా దేవు ఎవరు కూడా కానీ ప్రభా మీ మట్టుకు మీరు జాగ్రత్త పడి ఉన్నామన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా జీవించాలా మరి విశేషంగా ఆ ఉపద్రహం నుంచి ప్రభు మనుషులు తప్పించుకోలేకనే మీ వైపు తిరగలేని వాళ్ళు మీరు తీసుకొని రావాలా ఆ పెళ్లి విందు తీసుకొని రావాలా ప్రభావ అలాంటి దాసులుగా మమ్మల్ని అందరిని అలాంటి అభిషేకం అలాంటి దైవికమైన సేవలో మేము ముందుకు పోబేటల్గా తయారు చేసి తెచ్చుకొని గ్రూప్లో ఉన్న ప్రతి ద్వారర్శన్స్ ఇస్తారు వాళ్ళందరూ మీరు ఆశీర్దించండి అభిషేకం దయించండి వర్షాత్మతిని పని బలపచ్చమంకు ఆదిష్టమైన ప్రతి కుటుంబాల చుట్టూ మీరు దగ్గించి కంచబెట్టండి ప్రభావ వైరస్ బారిన పడుకొని మీరు కాపడండి మీ కొరకుల భద్రపరచుకునే ఆఫీస్ నిమిత్తమే పనుల నిమిత్తమే బయట ప్రయాణం వెళ్తుందిగా మీ ప్రొటక్షన్ మీ కాపుదలు అనుగురించిన పిల్లలు మీరు పోషించండి బలపరచండి మీ ప్రొటక్షన్ అనుగురించి ప్రతి చోట మీ కొడుకు మమ్మల్ని అందరినీ శాశ్వలు పెట్టుకున్నాయన్న చంద్రశేఖరణ్ కూడా మీ పాకను ప్రావన్నకు మంచి ఆరోగ్యం ఇచ్చేయండి మీ జ్ఞానం ఇంకా నింపను ప్రభావం ఇంకా అనేక మంది విషయాలు బయలుపరిచారు అన్న కుటుంబం చుట్టూ మీ మీరు కాపాడండి ఈ యోచన ప్రభావ పాప చుట్టూ మీకు కనిచేసి మీరు కాచి కాపాడండి ప్రభావా దేవ ఎంతోమంది తంది చేస్తే ప్రభావ సేవకుల కుటుంబాల్లోని ఓ ప్రభావ చనిపోయిన కుటుంబాల ప్రభావాలు ఆదరించండి ఆ సంఘాలు మీ ఆధారంగా ఇచ్చేయండి ఏ రీతిగా సంఘాలు మేము పోషించాలా వాళ్ళని పరామర్శించాలా మాకు జ్ఞానం అనుగ్రహించండి ప్రభ మీ కృపల జ్ఞాపకం చేసుకొని బలపర్చండి ప్రభావ శమల కాలంలో ఉన్నాం చీకటి కాలంలో ఉంటున్నాం ప్రభావ కానీ మీ వెలుగు మా పైన ప్రకాశిస్తూనే ఉంది ప్రభావ మీరు ఉన్నారు ప్రభా మీ వెలుగు మా మధ్యలో ఉంది ప్రభావ వెలుగు సంబంధంలో మనం తయారు చేస్తున్నారు ఓ ప్రభావ ఒక మనుషులు ప్రభావరుషులు విడిచిపెట్టి దిగిపోయింది ప్రభావ కిందికి ఈ రోజు క్రైస్తవ సంఘం అట్లనే ఉంది ప్రభావ అందుకే గద్దలు ఎత్తి తనుకొని పోతాను దొంగలు చేత చిక్కబడుతుంది దుష్టి వాళ్ళు పట్టుకుంటున్నాడు ప్రవ్ క్షమించమని ప్రార్థిస్తాం మీ కనికరం చూపించి ప్రతి సంఘాన్ని మీరు లేవనెత్తారు నూతన అభిషేకంలో ఇచ్చాను గొప్ప ఉద్యమంతో నింపని ప్రవ్వా ఆ కడవరి వర్షం కుమ్మరించని ప్రార్థిస్తాం మొదటి నిన్న ఆ మొదటి క్రియ మొదటి ప్రేమ చేసి ప్రవ్వా సత్యాన్ని ప్రకటించాలా క్రైస్తవ సంఘం గొప్ప గొప్ప సేవతో మీరు లేవనెత్తండి ప్రతి చోట మీ కురు మమ్మల్ని అందరినీ సాహస్సులు పెట్టి మీరు ఈ ఆరాధన పాలు మంది పక్కకు బిడి మీరు కావాల్సిన అక్కల అవసరం మీరు తీర్చండి ప్రతి కోరిక సిద్ధింప చేయండి బలపచ్చని స్థిరపరిచి తదివాంశిని తీర్చి మీ కొన్ని సాక్షిని పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిషద నామం ప్రార్థించినాం తండ్రి ఆ మేన్ ప్రార్థించను సార్ నూతన రజు పరిశుదుడా పరిశుధుడా పరిశుడాకు తండ్రి ఏసు ప్రభా అని కో లెక్కై వందనాల కొడుకున్న మెస్సు మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా వాక్యం మీరు మాట్లాడినా ఎస్ ప్రభా మేమందరం కూడా మంచి సమయం లాగా ఉండాలా ఎస్సు ప్రభ దైవానికి వందనాలు ప్రతి చోట మీ ప్రేమను చూపించాలా మీ యొక్క సత్యాన్ని చూసా దేవాను కార్యం జరిగించండి ఎస్సు ప్రభ తండ్రి ఏసే వందనాలు ప్రభా తండ్రి ఏసే అమ్మ యొక్క ప్రభా కేఎం గ్రూప్ లో ఎంత మందితో సిస్టర్స్ ఎంతమంది అవుతున్నారో తండ్రి మీరు ముడుతున్నారు స్వస్థపరుస్తున్నారు మీకు వందనాలైనా ప్రభా ఇంకా ఈ తెగి యొక్క తండ్రి ఏసు ప్రభా తెలు వైరస్ చేత ఎంతమంది అయితే బాధపడుతున్నారో దేవ వాళ్ళ కూడా ముట్టండి సంపూర్ణంగా స్వస్థపరచడాన్ని హీల్ చేయండి మీ యొక్క రక్త పురుష ఇచ్చేయండి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ప్రభావి మీ కృపలో భద్రపరచుకోండి ఏసు ప్రభానికి ఎంతో మా దేశంలో అనేకులు ప్రభా తండ్రి ఏసానికి ఎంతో వందనాలైనా అనేకులు యొక్క ప్రభా వేదనలో ఉన్న రెస్సు ప్రభా ఉన్న రెస్వ ప్రభ నీకు ఎంతో వందనాలైనా ప్రతి ఒక్కరు దుఃఖ సాగరంలో ఉన్నారు తండ్రి ఏసీ వాళ్ళందరినీ ముట్టండి తాకండి అయినా దేవా నీకు ఎంతో వందనాలు హాస్పిటల్ లో ఎంతమంది అయితే ప్రభావ ఐసీయూలు ఉన్న పేషెంట్స్ అయినా కానీ ఎక్కడ బెడ్ మీద ప్రతి పేషెంట్ ని మీరు ముట్టండి దేవా తండ్రి బెడ్ లేక తరలాడుతున్న పేషెంట్స్ కూడా ముట్టండి ప్రభావ ఆక్సిజన్ లేక తరలాడుతున్న కూడా ముట్టండి తండ్రి మందులు లేక ఉన్న వాళ్ళని కూడా ముట్టండి వేసు ప్రభా త మీరు గద్దించండి యొక్క తెగుల్ని మీరు గద్దించండి ఆ వైరస్ ని మీరు గద్దించండి తండ్రి నైనా తండ్రి మీరు ముట్టండి సంపూర్ణంగా స్వస్థపరచండి దేవా మీ గాయపడ్డా స్వస్థత ఉంది తండ్రి దేవా మీరు హీల్ చేయండి వేసు ప్రభా అద్భుతమైన కార్యాలు జరిగించండి దేవా మీ సాక్ష్యం వినాలా వేసు ప్రభా తండ్రి నైనా అన్ని ఆత్మలు నావే అన్న వేసు ప్రభా అందరినీ బిడ్డలేసు ప్రభా మీరు కార్యం జరిగించండి అందరినీ హీల్ చేయండి ముట్టండి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభావ వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి శ్రీ దేవానికి ఎంతో బంధనాలన్న అనేక కుటుంబాలను చేత బాధపడుతున్నారు శ్రీ ప్రభావ ఆ కుటుంబాలను మీరు సంపూర్ణంగా హీల్ చేసి దేవా మీ యొక్క సత్యము నడిపించండి దేవా ప్రతి బిడ్డ రక్షణ పొందాల దేవానికి ఎంతో బంధన వల్ల బనవ నేత్రాలు దేవా దేవాసీ ప్రభావానికి ఎంతో వందనస ప్రభావ తండ్రి ఏసయానికి ఎంతో వందన వాళ్ళందరినీ సర్వృత్తు నడిపించండి వాళ్ళ మీద ఉన్న యొక్క ప్రతి మోసపచ్చు ఆత్మను మీరు పాతలా పంధించండి ఏసీ ప్రభావ మీరు కార్యం జరిగించండి దేవా అనేక ఫ్యామిలీస్ ప్రభా మా బంధుమిత్రులు ఉన్న రిసీవ్రభా అనేకులు ప్రభావ దేవా ఏసయ ఉగ్రత చేత ప్రభా యొక్క తెగుల చేత పాదపడుతున్న రిసీవ్రభా వీళ్ళందరినీ మీరు హీల్ చేయండి స్వస్థపరచండి దేవ వాళ్ళకు కావాల్సిన ఓదార్పు మీరు దచ్చండి ఆదరణ తండ్రి నైనా మా ప్రాధన జవాబు మీ ఇస్తున్న రిసీ ప్రభావం దేవా మీ యొక్క కోపాన్ని మీరు శాంతించుకోండి ప్రభావ మీ ప్రేమను చూపించండి తండ్రి ఓ దావి కుమారుడు మమ్మల్ని మీద కరుణ చూపించండి దేవా మీరు ఎక్కడి కింద మమ్మల్ని భద్రపరచుకున్నారు దేవా ఈ మీరు భద్రపరచండిసాయా అనేక ఆత్మలు నశిపోతున్న ప్రభావ ఎక్కడ చూసిన వేదన ఎక్కడ చూసిన ప్రాణ హానే ఉందేసి ప్రభా దేవానికి ఎంతో వదనాలు వేస్తే ప్రతి హృదయంలో ప్రభావ భయం భయం ఉందేసాయా వాళ్ళ యొక్క భయం ఉందేస్తే ప్రభావి రేపు ఏం జరుగుతుంది భయం ఉందేస్తే ప్రభా ఆ భయాన్ని మీరు తీసివేయండి వాళ్ళకు సమాధానం మీరు దయచేని తండ్రి దేవా మీరు తప్ప మీరు తప్పితే ఇంకా వేరేది ఎవరు కూడా వాళ్ళని ప్రభా ఉదార్చలేరు స్వస్థపరచలేరు దేవా మీరే ఉదార్చగలరు సుప్రభ మీరే స్వస్థపరచగలరు తండ్రి నైనా మీ ప్రేమను చూపించండి తండ్రి ఎస్య మీ శిల ప్రేమను చూపించండి సుప్రభ దేవానికి ఎంతో వందనాలు అనేకులు నరి సుప్రభ రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారు రక్షణ బంధన బిడ్డలు కూడా ఉన్న సుప్రభ అందరినీ చేయండి ముట్టండి సంపూర్ణ స్వస్థపరచండి ఈ వరల్డ్ ఉన్న ప్రతి ఒక్క ప్రభా కరోనా పేషెంట్ చేసి మీ యొక్క ప్రభా సత్యంలోకి నడిపించి ఆత్మరక్షణ దేమని ఏ మధ్యాహ్న సమయంలో దేవాయసమప్పవా చిన్న మంది దాన్ని బట్టి స్వశపరిచి దేవాసం అప్పువా నీకు వరకు ఏర్పరచుకున్న దాన్ని బట్టి నీకు వదన స్తోత్రాలు దేవాయమ ఇం వరకు నీకు నీళ్ళలో దేవాయస్మప్పవా నేను జీవించిన దాన్ని బట్టి నీకు వదన స్తోత్రాలు దేవా నీ వాక్యంలో నీ పాటల్లో దేవ ప్రతి ఒక్క దాంట్లో దేవాయసం అప్పు మేము ఇంకా వేగిరపడి వచ్చేటట్టు సాయం చేయండి మా ప్రభావా ఎంతో మంది నశించిపోతున్నారు మా ప్రవా చూడకుండా దేవాయస్మరువా ప్రతి ఒక్క బిడ్డను దేవా ముట్టి స్వర్శపరిచడం మాప్రవా మేము సజ్లోకలు వచ్చినాన్ని బట్టి నీకు వంద నష్టాలు దేవా ఇంకా దేవాయసంపు దాంట్లో దేవాయస్మ మేము సజిలకు ఉండి దేవాయసం అప్పుడువా నీ కొరకు దేవాయస్మరువా ఆత్మరూపంగా జీవించడానికి సాయం చేయండి మా అప్పుడువా నీ కొర సేవ ఇంకా ఆన్లైన్ పేర్ ప్రతి ఒక్కరి దేవాయస్మరణీ ఒక్కొక్కరుకు జీవించే దేవాయసం అప్పుడు మేము నీకు సాక్షుడి బిడ్డలో ఉండటం సాయం చేయండి మా ప్రభావా దేవాయసం మా ప్రవా ఈరోజు చూస్తే దేవాయసం అప్పుడు ఎంతో మంది ఇన్ఫెక్ట్ అయ్యారు మా ప్రభు కేబీపీఎం గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డ అపరానికి సిస్టర్ వాళ్ళ చుట్టాలు ప్రతి ఒక్కరికి దేవాయసంపుడు నీ తడ్డు తీరటకు సాయం చేయండి మా ప్రభావా ప్రతి ఒక్కరిని లేవ్నెత్తాడు మా ప్రభావ ఈ కరోనా వైరస్ నుంచి తీసివేయండి ప్రతి ఒక్కరికి దేవాయస్మరం నెగిటివ్ వచ్చేటట్టు సాయం చేయండి మా ప్రభావం మీరు మా ప్రభావా దేవా మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు వచ్చింది మా ప్రభావ చిన్నపిల్లలు కూడా వస్తుంది మా ప్రభావ దేవాయస్మ ప్రతి ఒక్క వైరస్ నుంచి విడుదల దాయచండి మా ప్రభావ ఏసు నవలు ఉంటాయి సాయం దేవాయస్మ తలనైతే నుంచి అరకాల వరకు దేవాయస్మాప్రభా ఏసు రక్తం ప్రోక్షించండి మా ప్రభావ దేవాయస్మ ప్రభావ ఎటువంటి భయమైన ఏదైనా ఉండకుండా సాయం చేయండి మా ప్రభావ దేవ మంచిగా జీవించడానికి సాయం ప్రతి ఒక్క బిడ్డకు దేవాయస్మ నూతన జీవితం దయచేయండి మా ప్రభావ ఇంకా దేవాయస్యం అప్పుడువా డాక్టర్లు నర్సులు జీహెచ్ఎంసీ ప్రతి ఒక్క బిడ్డ దేవాయ దీని గురించి దేవా పోరాడుతున్నారు మాప్రవా ఇంకెంతో మంది అనాథ పిల్లలు మా ఆహారం లేకుండా దేవాయశ్రం అప్పుడు ఉన్నారు మా సాయం దాంట్లో మా ప్రకమైన దేవులకు మరించం దేవా షెల్టర్ ఫుడ్ ఇవ్వండి మా ప్రభావ ప్రతి ఒక్కరికి దేవాయసం అప్పుడువా ఎంతో మంది దేవాయసీమ అప్పుడు ఈరోజు చూసే దేవాయసం అప్పుడువా ఎంతోమంది దేవాయసం చనిపోయే వారికి పాజిటివ్ వస్తే దేవాయస్మరం వారు శివాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయి మా ప్రభావ దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ దేవాయస్మ ప్రభావ కింద భూమిలో పాత పెట్టకు భూస్థాపన చేయటకు సాయం చేయండి మా ప్రభావ వారికి దయచండి మా ప్రభావ మీరే తోడైనాడు మా ప్రభావ దీని వల్ల ఇంకా కరోనా పెరుగుతుంది మా ప్రభావ అర్థం చేసుకొని దేవాయస్మ గవర్నమెంట్ దీన్ని పట్టించుకుంటు సాయం చేయండి మా ప్రభా నికబైనా కుమరించండి మా ప్రభావ ఆన్లైన్ పేర్లో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి మా ప్రభావ పేరు పేరును ఆశ్రించండి ప్రతి ఒక్క ఫ్యామిలీని దీవించండి మా ప్రభు చే పనులు ఇంకా అభివృద్ధి చెందించండి మా ప్రభావా సమయాన్ని బట్టి నీకు వంద పీరియడ్ లో ఈ వర్షపులో దేవాయస్మే భాగ్యం మాకు దయచేసి దాన్ని నీకే స్తోత్రం అప్పుడు నీకే ఘనత మహిమ ప్రభావ కలున్ గాక దేవాయస్మపు ప్రతి ఒక్కొక్క బిడ్డను ముట్టి శ్వాస పరసానని త్వరగా రాబోతున్న ఈస్ క్రిస్ పేట వేడుకోవాల్సినాం స్తోత్రం ప్రభా పరిశుద్ధ ఐసే కృపడా కనికరం గల దేవా రాజుల రాజా ప్రభుల ప్రభు దేవాది దేవ సర్వశక్తి మంతుడా గొప్ప దేవుడు ప్రభా ఐసేయ మీరు వాక్యం చేతమ్మతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు మీరు దయచేయండి ప్రభా దృష్టిని మీరు బంధించండి ప్రభా ఐసేయా సర్వాధికారి జీవం దేవుడా జీవాధిపతి వేసే ప్రభా మీకు వందనాలు ప్రభా దేవమ్మ లేసే గుసుకున్న మెంబట్టి రాజా వైరస్ బారిన బిడ్డని ప్రభా మీరు స్వస్థత పొందించండి ప్రభావ మీ యొక్క గాయపడ్డ చేత ప్రభావం ముట్టండి ప్రభ లేవనెత్తండి ప్రభ తిరిగి వాళ్ళకి విడుదల మీద దయచేయండి రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభ మీ కృపలో మీ కనికరంలో దేవ వాళ్ళకి విడుదల మీరు కల్పించి రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభ ఎవరికైతే స్నేహితులు బంధువులు ప్రభు ప్రియులకి ప్రభా ఈ వైరస్ సోకింద ప్రభు వాళ్ళందరికీ ఈస్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున విడుదల ఈసే నామంలో కలగల ప్రభావ స్వచ్ఛత ఈ సినిమా కలగాల ప్రభా ఈ విడుదల మీరు దయచేయండి ప్రభా మహిమ దేవుడు ప్రభావ కృపా మైడ ప్రభావ పరిశుద్ధ మరియు లాక్డౌన్ సమయంలో దేవ ఎవరికైతే ప్రభావ నిత్యవసర వస్తువులు కొద్దుగా ఉన్నాయో రజ ఫలింపు అభివృద్ధి వారికి దయచేయండి ఫైనాన్షియల్ గా ప్రభావ వారికి ప్రభావ ఇటువంటి కొద్దు లేకుండా మీరు మీ హస్తాల చేత ఆదుకోండి ప్రభావ కృపా మైడో తండ్రి కర్ణమైన ప్రభావ గొప్ప దేవుడు వేసు ప్రభావ ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా ఎన్నో మరణాలు ప్రభ లెక్కలేని సంఖ్యలో మరణాలు ఉన్నప్పటికీ దేవా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టి ప్రభా మీ నామ మహిమార్థం మీ ప్రభా ప్రార్థనలో కూర్చోబెడుతున్న విధానం బట్టి మీకు వందనలు ప్రభా మా జీవితాలను మీకు సమర్పించుకున్నాం ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ఎంకడుగు వేయడానికి వీల్లేదు ప్రభావం ముందుకే మేము సాగిపోవాలా మీ యొక్క అభిషేకం చేత నడిపించండి మరియు మీ యొక్క మీ యొక్క ఆత్మత్వ ప్రవర్ణంలో నడిపించండి ప్రభ అగ్ని కంచి వేయండి దేవదూతల యొక్క ఆపుదల దయచేయండి ప్రభా మీ నామం మహిమార్థమే మేము జీవింపబడాలా మీరే ఆత్మకార్యం జరిగించి అందరినీ మీరు రక్షణ మార్గంలోకి నడిపించమని యేసుక్రీస్తు మహోన్నత నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభ పరిశుద్ధ వేసాయా మీకు వర్ణాలైనా మహోన్నతుడు తండ్రి మహిమ స్వరూపి మీకే కృతజ్ఞతలు వేసాయా ఈ యొక్క దినమంతా మీసేమి చేతి మీకు ఎంత వర్ణాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలో మేము ప్రార్థిస్తున్న తండ్రి మళ్ళీ పరిశుధాత్మ నడిపి మాకు దయచేయండి వాక్యాలని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాల ఓ ప్రభావ ముఖ్యంగా తండ్రి ఎంతమంది శ్రమల గుండా వెళ్తుండగా వారందరినీ కనికరించండి ఆదరించండి క్షమించమని ప్రార్థిస్తున్నాం ఉప్రభ ముఖ్యంగా తనమలి ఇక గొప్ప జనం పట్ల కనికరం చూపించండి లక్ష నలభాలు వేల మందిని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం వైరస్ బారిన పడిన ఇంకొక అవకాశం ఇచ్చి మీచెంతగా ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం వారందరినీ స్వస్థపరిచి మహిమను అందండి ముఖ్యంగా తర్వాత మళ్ళీ డాక్టర్లకు అర్థంగా ఆ స్థితిలో ఉంటుండగా ఏ మెడిసిన్స్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఇష్టం ఉన్న మెడిసిన్స్ ఇస్తారనేసి ఎన్నో రిపోర్ట్లు వింటున్నా ప్రభావ మరి వాళ్ళకి మంచి జ్ఞానం పేషెంట్స్ తన మళ్ళీ ట్రీట్ చేయలేకనే సహాయపడండి గవర్నమెంట్ ట్రెజరీ డబ్బులు అన్నీ అయిపోతున్నాయి అనేసి వాళ్ళు బయపడుతున్నారు ప్రభావ వాళ్ళ జ్ఞానం అనుగ్రించండి డబ్బులు సాయం తెచ్చేయండి ప్రభుత్వం మళ్ళీ సామాన్య ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ సిస్టమ్ వేరే తర్మలు వాళ్ళ మంచి ఆలోచనలు దయచేసి మంచి డెసిషన్స్ తీసుకున్నలాగానే సహాయపడండి బ్రదర్స్ ని సిస్టర్స్ ని వారి కుటుంబీకులన్నీ బిడ్డలందరినీ ఆశ్రించిన చుట్టూ కంచె వేసి కాపాడండి మీరు ఆఖరి వరకు వలసి దాపరచుకోమని ఏసుకృష్ణ అన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గత ప్రభువాన్ని పాలు కొందాలు తండ్రి ఇంత మంచి సమయం ఒక అనుగ్రహించి కొందాలు రాజాయ్యా నీకెంతో వందనాలు తండీ ప్రభా మరి గత లాక్డౌన్ సమయంలో మనం కాపాడుతూ వస్తున్నందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు చూద్దాం చూస్తాం తండ్రి ప్రభా నేసే ప్రభా నీకు వందనలు తండ్రి నేనేసే మరి కేబీపీఎం కోసం ఎల్ కేబీపీఎం కోసం ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభాసే ప్రభా వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా ఎటువంటి డిఫికల్ట్ లో ఉన్న ప్రభావాలను ఆశీర్వదించండి ప్రభా వాళ్ళ సమస్యను పరిష్కరించండి ప్రభాస ఎల్కేకే ఎల్కేవీపీఎం కేబీపీఎం గ్రూప్ లో నైనా సేప్రభా వాళ్ళ వినపంలు అన్నీ నేనేసే ప్రభా మీ దగ్గర తెస్తున్నాం తండ్రి ప్రభా నేనేస్తే ప్రభా ప్రతి ఒక్క వినపం మీకు తెలియపరచం అంటున్నావు తండ్రి మీ దగ్గర తెస్తున్నాం తండ్రి ప్రభా మరి దగ్గర నుంచి కాపాడం తండ్రి ప్రభా ఎవరైతే ఎవరికైతే సోకిందో వైరస్ నేనే ఆ వైరస్ బాధితులను తల్లిదండ్రులను నేనేసే కుటుంబ సభ్యులను నేనే మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాయం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి వాళ్ళు వెళ్తున్న డిఫికల్ట్ టైమ్స్ లో నైనా ప్రభా మీరు తోడు నీడిగా ఉండండి ప్రభా అదేవిధంగా న్యానేసే ప్రభా రోజుకు దినదిన ఆహారం తింటూ ఎది ఎదగటానికి మంచి అవకాశం ఈ యొక్క లాక్డౌన్ అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు ఎంతో కృతజ్ఞత ప్రభా నా ప్రభా నీ సత్యమైన స్వార్థం తెలుసుకొని ప్రభా సత్యాన్ని ప్రకటిస్తూ నేనే ప్రభా ముందుకు కొనసాగు మేము ఎల్లు మంచి సమయం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి నాయనేశ్వ ప్రతి ఒక్క బ్రదర్ని సృష్టిని దీవించి ఆస్వాదించండి ప్రభా వాళ్ళ సమస్యలు న్యానేశ్వ మీ దగ్గర తెస్తున్నాం తండ్రి ప్రభా మీరే సహాయం తెచ్చండి ప్రభా నేనేస ప్రభా దేశం పట్ల నేను కనికరం చూపించండి ప్రభావ నేను ఎనేక రోగాలు వస్తాను నేను నీకు వందనాలి తండ్రి ప్రభా ఏసా మమ్మల్ని కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి ప్రభా నేను ప్రభు యాభాయలు చాలా కఠినంగా ఉన్నాయి తండ్రి ప్రభా ప్లీజ్ ప్రభా నేనే ప్రభా మరి మిమ్మల్ని మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు తండ్రి నేను ఎస్సే మీరు నేను ఎసే ప్రతి ఒక్క బ్రదర్ ని సిస్టర్ దీవించి ఆశీర్వించాను ప్రభా వాళ్ళ కుటుంబ సమస్యలు దీవించి ప్రభా కుటుంబ సమస్యలన్నీ తీసివేశాను ప్రభా శాతం శోధన కొట్టివేసే ప్రభా శోధులు కళ్ళలు వస్తుంది తీసివేసింది తండ్రి ప్రభ యేసుక్రీస్తు నామంలు అడుస్తున్నాం తండ్రి ప్రభ ఎస్ అయ్యా ప్రతి ఒక్కరూ నయనేస్తే ప్రభావం మా ద్వారా అనేకలకు నయనేస్తా సువార్త అందపడే సాయం తెచ్చాం ప్రభావం ఒక స్పెషల్ మాదిరిగా తీర్చిదిద్దుతున్నందుకు నీకు ఎంతో మందిన తండ్రి ప్రభా మరి ఒక అంశం మీ చేయక అప్పగిస్తూ ఏసుక్రీస్తు నామంలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మేన్ నిశ్చితానుసారంగా మధ్యకాల సమయంలో సూచించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద జరుగుతుంది ఆయా కర్ణతో బాధపడుతుంది ప్రతి ఒక్క కుటుంబాన్ని వీళ్ళు ఏవైనా ఉన్నాయో ఆశీర్దించి ముట్టి కనికరించడం ముఖ్యంగా మా దమయంలో అయ్యా ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాచరి తర్వాత అండి అయా మీరు మహింపొందినందుకు నీకు వందన చేస్తున్నాను వాక్యం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందన చేసిన తర్వాత ఇది సహాసం ఇంకా కృపణండి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ఏ సినిమా ఓకే అండి మన ప్రభుత్వం సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధితులకి హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబాలకి సదాకాలం తోడైనని కాక ఆ మెయిన్ కైజ్ <Sessizim> నాడన్నా <Sessizim> <Sessizim>